పరిశుద్ర ప్రేమల దేవా కృపణ తండ్రి దేవాయేసూ ప్రభానికి లెక్కలేం వందనాలు కృతజ్ఞత స్తోత కలరియ రజ పరిశుద్ర సర్వశక్తి మంతుల సర్వాధికారిని వందనములు తండ్రి దేవాయేశూ ప్రభ మా ప్రతి పాపాన్ని శాపాన్ని ఈచుకు రక్తం చేత కడిగివని ప్రభావం అమ్మను క్షమించండి తండ్రి దేవాయేసూ ప్రభా మరిని యొక్క నూతన పరిశుధాత్మ శక్తి చేత ప్రభావం అమ్మల నింపండి ప్రభ ఐసీ కేందనాలు తండ్రి దేవా ఐసియా మీరు మా కొరకు ప్రభ ఎంతో ప్రాణం పెట్టిన దేవుడు ప్రభ ఎంతో ప్రేమించిన వారు కాబట్టి ప్రభా నీ యొక్క ఆగ్ఞులకు మేము గాయకుని నడుచుకున్నట్టు మాకు సాహాన్ని గురించిన తండ్రి మాధ్యక్రమంలో అన్నింటినీ క్షమించండి ప్రభా దేవాచు ప్రభా నీ పోలి ప్రభా మేము నడుచుకోలేదండి నీ యొక్క మంచితనాన్ని ఈ లోకంలో వదిలేసి వెళ్లారు ప్రభా ఆ యొక్క మంచితన ప్రభా మేము పట్టుకొని నడుచుకున్నటకు సాయమాన్ని గురించుకొని ప్రార్థిష్టం నీకే స్థూతం నీకే ఉన్న తండ్రి దేవాయచు ప్రభా ఎంతో మంది బిడల ప్రభా రకరకాల పనుల చేత ప్రభావాలు చెప్పి ఈ లోక పనుల ద్వార ప్రభా కాబట్టి ప్రభా ప్రతి బిడంగుడు నీ సన్నిధికి ప్రభా గాలమేసుకొని లక్కరం అని తండ్రి దేవ ప్రతి బిడ్డ రావాల్సిందే ప్రభాని యొక్క వాక్యం వినాల్సిందే ప్రభా ప్రతి బిడ్డతో మీరు దర్శించి మాట్లాడించండి ఏ ఆత్మ నశించుకోవడానికి వీలేదు ప్రభా ప్రతి ఆత్మని మీరు కాపాడండి ప్రభా రక్షించండి ప్రభా దేవాసేయ ప్రతి బిడ్డని పేరు పేరుని దీవించండి ఆశించేస్తే నీపండి ప్రభా ప్రతి బిడ్డ నీ సన్నిధికి రావాల్సిందే ప్రభా మీది ఆత్మ క్యం చెరిగించండి ప్రభా దేవాభావం మరి ప్రతి కూడా ప్రభా మేము అడగడుగునా కూడా ప్రభా ప్రతి కూడా ప్రభా సహవాసం కలిగి ప్రభా నడుచుకుంటున్న ప్రభా మా అందరికీ ఏకమనసును అనుగ్రహించండి ప్రభా నీకే స్తూత నీకే కృతజ్ఞతలు నీకే స్థుతులు స్థూత కలు గణత ప్రభావం ప్రభావాలకి నీకే చున దేవాసూ ప్రభ వారి ప్రతిబిడే నీ సరిదికి ప్రభ మరి గాల మీకు లక్కరమని నీ యొక్క పరిశుధమైన నడిపి దయచేసి మరి పాటి ద్వారా మయమ పొందని వాక్కుల చేత మీరు మాతో మాట్లాడండి దేవాయేసూ ప్రభ ఆది అంతా మీరే తోడే నడిపిస్తారని యేసుకృష్ణ నా ముందులో ప్రార్థిస్తుంది తండ్రి ఎంతో బలమై ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఏసయ్యానీ నామూ మోషే ప్రార్థించగా మన్నాను కురిపించిటివివోశువా ప్రార్థించగా సూర్యాచంద్రుల నా పిథివీ హే హోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఏ సయ్యా నీ నామము నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా అగ్నిలో పడవేయసిన భయమేమీ లేకుండిరి ఏహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనదీ ఏనామము సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళి రీ ప్రార్థించిన వెంటనే రక్షించేని హస్తము ప్రార్థించిన వెంటనే రక్షించేని హస్తము ఏవో వా ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎసయ్యాని నామము పౌలుశీలను బంధించి చెరసాలలో వేసిన సంగము ప్రార్థించగా సంఖ్యలు విడిపోయను సంగము ప్రార్థించగా సంఖ్యలు విడిపోయను ఏ హోవాణి నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఏసయ్యాని నామము మానవుల రక్షణ కొరకై నీ ప్రియా కుమారుని మానవుల రక్షణ నీ ప్రియా కుమారుని లోకమునకు పంపగా ప్రకటించే వాక్యము లోకమునకు పంపగా तो तीसरे वाक्य हो एहोवा दी नामम एतो बलमय नदी एतो बलमय नदी एसैया दी नामम एतो बलवैनदी एतो बलमय नदी praise lord thank you sister praise the lord uh, parshudha brother praise lord brother praise lord akka andariki praise, praise lord mana prabhu nu rakshapadina tundi yesu kristu vari prashastamaina naamamlo cheyravachini mi andariki namanaalu subhamulu chinna prarthana cheskuni devuni vakiyanni manam gaaninchukuntamu పరిశుద్ధతమైన తండ్రి ప్రేమ కనికిరం కలిగిన దేవ కృపగలిగిన మా ప్రభా నీ గణమైన అత్యున్నతమైన ఆమానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి నీ గడిచిన కాలం తండ్రి నీ కృపతో నీ ప్రేమతో నీ వాత్సల్యంతో మమ్మల్ని అందరినీ కాచి కాపాడుకు వచ్చినందుకే స్తోత్రములు ఇంతవరకునైనా మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ ఆయన ఈ సమయంలో నీ రీతిగా చేరి నేను స్తూతించినప్పుడు నీ స్వరం వినటకు నీకు మొర మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞత ఆశ్రుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభావ తండ్రి ఎంతో కనికరం కలిగిన దేవుడవు కృప కలిగిన దేవుడవు జీవము కలిగిన దేవుడవు నైనా ప్రభావ మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు మా కొరకై కలర్ ప్రాణం పెట్టిన దేవుడు ప్రభావ మీ మరణం ద్వారా తండ్రి మాకు జీవమును అనుగ్రహించిన గొప్ప దేవుడు తన పైన తండ్రినైనా లోకంలో అజ్ఞానంతో జీవిస్తున్న మమ్మల్ని కూడా ప్రభావ మీరు ప్రేమించి రక్షించి ని బిడ్డలుగా విధానం కొరకై మీకు ఎంతగానో కృతజ్ఞత ఆశ్రవతులు చెల్లిస్తూ ఉన్నాం మీరు మా పట్ల జరిగించిన కార్యాలు మీరు మా పట్ల చేసిన నా తండ్రి నా గొప్ప అద్భుతాలు నా తండ్రి వర్ణించలేము వివరించలేము మీకు మీరు మా పట్ల కలిగిన తలంపులు మేము వర్ణించలేము ప్రభా తండ్రి అంత గొప్పగా నా తండ్రి మీరు మా పట్ల ఉద్దేశాలు కలిగి ఉన్నారు అందుని మీకు స్థితులు చెల్లిస్తున్న తండ్రి ఇదిగో ప్రభా ఈ సాయంత్రికాల సమయంలో నీ పాదాలు చెంతకొచ్చుంటుండగా మన జ్ఞాపకం చేసుకోనండి ప్రాముఖ్యంగా తండ్రి నేటి దినాల్లో ఎటువంటి సేవా పరిచర్యను ప్రభా మీరు ఆశిస్తూ ఉన్నారు ఎటువంటి రీతిగా మేము ఉండాలని మీరు కోరుకుంటూ ఉన్నారా ప్రభా మాతో స్పష్టంగా మాట్లాడమని ప్రార్థిస్తూ ఆయన నీ పాదాలు చెంతకొస్తున్నా మీదనే ఆధారపడుతున్నాం నీకే సంపూర్ణంగా లోబడుతున్నాం ప్రభా తండ్రి మీరే మాకు మాతో మాట్లాడండి ఆయన నాలో మీరు ఉండండి మీరే నాయన నా నోటి బోరగా వాడుకొని మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం నా తలంపులు నీ ఆలోచనలు కొట్టివేయండి సంపూర్ణంగా తండ్రి నీ ఆలోచనలకు నీ తలంపులకు లోబడుతున్నాను ప్రభావ సంపూర్ణంగా తండ్రి నన్ను నేను సమర్పించుకుంటున్న ప్రవర్తన అంతటి ఏందని అధికారాన్ని తండ్రి మీరే తోడే నడిపించమని మీరే నాలోని మాట్లాడమని మీరే మహింపొందమని ముందున్న సమయం అంతటి నీకు ప్రభావ మాకు దీవనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని యసు క్రీస్తు పరిశుద్ధ ప్రార్థించి వేడుకుంటున్నాను అంత్రి ఆమె అపుస్తుల కార్యములు పద్నాలుగో అధ్యాయము ఏడవ వచనం నుంచి పద్దెనిమిదవ వచనం వరకు మనం ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటాము ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం బహుశా మనందరికీ తెలిసే ఉంటుంది అయినప్పటికీ ఒకసారి మనం ఇక్కడ జరుగుతున్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం అపస్తుల కార్యములు పద్నాలుగో అధ్యాయం ఏడవ వచనంలో లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను అతడు పుట్టినది మొదలుకొని ఉంటివాడై ఎన్నడను నడవలేక కూర్చొని ఉండువాడు అతడు పౌలు మాట వినిను వినినును పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండినను గ్రహించి నీ పాదములు మూపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడువసాకిను లుస్త్రా అనే పట్టణంలో పౌలు బర్ణభా ఇద్దరు సేవకెళ్లారు అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉన్నారు అక్కడ ప్రకటిస్తున్నప్పుడు వారి మాటలు వ్యక్తి వింటూ ఉన్నాడు ఆ వ్యక్తికి బలహీనమైన పాదములు ఉన్నాయి అతడు పుట్టింది మొదలుకొని ఎప్పుడు కూడా నడిచేవాడు కాదు నడవలేదు ఎప్పుడు కూడా అతను నడవలేదు నడవలేకపోయేవాడు కేవలం కూర్చులుండేవాడే కానీ నిల్ లేచి నిలబడింది లేనే లేదు ఎందుకంటే బలహీన పాదములు ఉన్నాయి అతనికి పాదాలు చాలా బలహీనంగా ఉన్నాయి కాబట్టి ఆ వ్యక్తి పౌల చూస్తూ ఉన్నాడు అతని మాటల చూస్తూ ఉన్నాడు ఎలాగైనా స్వస్థత పొందాలని విశ్వాసము ఇటు బాగు చేయగలి విశ్వాసాన్ని కలిగి ఆ విశ్వాసాన్ని గ్రహించిన పౌలు పాదములు సరిగా మోపి నిలవమని బిగ్గరగా చెబితే చెప్పినప్పుడు అతడు స్వస్థత పొందాడు గంతులు వేసి నడవడం మొదలుపెట్టాడు ఆ తర్వాత పదకొండవ వచనంలో జన సమూహములు సౌ పౌలు చేసిన దానిని చూచి లుకోయోనియా భాషలో దేవతలు మనుష్య రూపము తాల్చి మన యుద్ధకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్విపతి అనియూ పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అక్కడ ఉంటే ప్రజలు ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయి ఇటువంటి కార్యం ఎప్పుడు జరగలేదు కదా అని గొప్ప గొప్పగా కేకలు వేసి దేవదూతలే దేవతలే మనుష్య రూపం దాల్చి మన వద్దకు వచ్చారని చెప్పి వాళ్ళు సేవించేటువంటి దేవతల పేర్లు ఈయనకు ఆ తర్వాత పదమూడవచనంలో పట్టణములకు ఎదురుగా ఉన్న ద్విపతి యొక్క పూజారి ఎడ్లను భూదండలను ద్వారముల యుద్ధకు తీసుకుని వచ్చి సమూహంతో కలిసి బలి అర్పింపవలనని ఉండెను అక్కడ ఉన్నటువంటి ఆ దుపతి అనే దేవత పూజారి ఆ పూజారి పూదండాలను తీసుకొని వచ్చి జన సమూహంతో కలిసి వాళ్ళిద్దరికి కూడా బలి అర్పించాలని అనుకుంటూ ఉన్నాడు ఎడ్లను తీసుకొని వచ్చి బలి అర్పించాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు ఎందుకు అనంటే వాళ్ళ యొక్క నమ్మకము వాళ్ళ దేవుడు వాళ్ళ దేవతలు మనుష్య రూపముగా దాల్చి లోకంలోనికి వచ్చారు ఇంత గొప్ప కార్యాలు చేస్తున్నారు కాబట్టి ఆ దేవతకి వాళ్ళ దేవుళ్ళకి బలి ఇవ్వాలని ఆలోచన కలిగి అన్ని తీసుకొని వచ్చారు అప్పుడు పద్నాలుగో వచనంలో అపోస్తుల అపోస్తులైన భర్ణబాయు పౌరును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహంలోనికి చొరబడి అయ్యలారా మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము నరులమే మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుతున్నాము ఆయన గత కాలంలో సమస్త జనులను తమ తమ మార్గములు ఏదో నడవనిచ్చను అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును బలవంతములైన ఋతువులను దయచేయచ్చు ఆహారం అనుగ్రహించచ్చు ఉల్లాసంతో మీ హృదయములను నింపుచ్చు మేలు చేయట చేత తన గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పి వారు ఎప్పుడైతే బలర్పించాలనుకుంటున్నారో పౌలు బర్ణబ ఇద్దరు కూడా వస్త్రాలు చించుకొని జన సమూహంలో నీకు పెద్దగా చెబుతూ ఉన్నారు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు మేము కూడా మీలాంటి వాళ్ళమే మీరు దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించాలన్నది మా ఉద్దేశము ఈ వాటిని విడిచిపెట్టి మిమ్మల్ని సృష్టించినటువంటి సృష్టికరత అయినటువంటి దేవుని వైపు మీరు తిరగాలనే మీకు ఇంతవరకు మేము సువార్త ప్రకటిస్తూ వచ్చాము అంతకుముందైతే దేవుడు మీ ఇష్టం వచ్చిన మార్గంలో నడవనిచ్చాడు కానీ ఆయన అయితే ఎప్పుడు మీ ఎందే ఉన్నాడు మీకు ఆకాశం నుంచి వర్షం ఇచ్చాడు ఋతువులు ఇచ్చాడు ఆహారం ఇచ్చాడు మీ హృదయాన్ని సంతోషంతో నింపుతూ ఉన్నాడు మీరు పొందుతున్న ప్రతి మేలు వెనక ఆయన ఉన్నాడు మీరు కనిపెట్టలేకపోయారంతే కాబట్టి ఆ దేవుడు మీకు ఎప్పుడు ఉన్నాడు తను గురించి ఆయన ఎప్పుడు సాక్ష్యం చెప్పుకుంటూనే ఉన్నాడు తెలియజేస్తూనే ఉన్నాడు ఆయన మీకు చేయవలసిన మేలంతా చేస్తూ కాబట్టి మీరు ఆయన వైపు తిరగమని బిగ్గరగా చెప్పారు చెప్పిన తర్వాత అంతటితో ఆ మనుషులు ఆగలేదు పద్దెనిమిదవ అచ్చనలో రాయబడిన మాట ఏంటిదనంటే వారి ఇలాగ చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసమాయను అక్కడ రాయబడిన మాట ఏంటిదంటే వారిలాగు చెప్పి అంటే దేవుని గురించి సువార్త చెప్పారు యేసు ప్రభుని గురించి చెప్పారు తర్వాత యేసు ప్రభువే ఇటువంటి అద్భుతాలు చేయగలడని చెప్పారు చేసినా గ్రహించలేదు చేసిన తర్వాత పౌలు ఈ బలి అర్పించొద్దు దేవుడు సృష్టికర్త ఆయనే ఇవి చేశాడు మీకు అన్ని అనుగ్రహిస్తున్నాడు అని చెప్పాడు అప్పటికీ వాళ్ళు వినలేదు అయినా వాళ్ళు ఏం చేస్తున్నారు వారు ఇలాగ చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసమాయను వాళ్ళు వినలేదు అయినా వాళ్ళు వినకుండా బలి అర్పించాలని వెంటబడ్డారు వాళ్ళని బలి అర్పించకుండా ఆపడానికి పౌలు బర్ణబ బహు పడాల్సి వచ్చింది వాళ్ళని అనేక రీతులుగా అనేక విధములుగా వాళ్ళకి దేవుని వాక్యాన్ని చెప్పాల్సి వచ్చింది అనేకమైన విషయాలు చెప్పాల్సి వచ్చింది ఎందుకు అనంటే అక్కడున్న ప్రజలకి ఏమీ కూడా తెలియదు అక్కడున్న వాళ్ళకి ఏమీ కూడా తెలియదు లోకంలో మనుషులకు కూడా దేవుడంటే సరైన అవగాహన ఇప్పటికీ కూడా లేదు అక్కడున్న ప్రజలకి దేవుడంటే సరైన అవగాహన లేదు నేడున్న అనేక మంది ప్రజలకు దేవుడంటే సరైన అవగాహన లేదు లోకంలో మనుషులు దేవుడంటే ఎవరు అనుకుంటారంటే దేవుడు అంటే ఏవో అవసరాలు తీర్చే వస్తువు ఏవో అక్కరలు తీర్చే వస్తువు మనమేదో ముక్కుంటే ఇచ్చే వస్తువు అనుకుంటారు లోకంలో చాలా మంది మనుషులు దేవుని దగ్గరికి వెళ్ళేది భక్తితోటి వెళ్ళరు భయంతో వెళ్ళరు వాళ్ళు వెళ్ళేది ఎందుకు అని వాళ్ళ అవసరాలు వాళ్ళని దేవుని దగ్గరికి నడిపిస్తాయి వాళ్ళ యొక్క కోరికలు వాళ్ళని దేవుని దగ్గరికి నడిపిస్తాయి అంతేగాని దేవుడు నడిపించడు దేవుడి గురించి వాళ్ళకి ఏమీ తెలియదు అందుకే వెళ్తారు వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు వ్యాపారాలు మాట్లాడతారు వ్యాపారం అనేటువంటి డీలింగ్స్ చేసుకుంటూ ఉంటారు బిజినెస్ డీలింగ్స్ చేసుకుంటూ ఉంటారు నాకు ఇది చేసి పెట్టు నేను చేస్తాను అనేటువంటి డీలింగ్స్ చేసుకుంటారు అక్కడ జరగపోతే ఇంకో చోటికి వెళ్తారు అక్కడ జరగకపోతే ఇంకో చోటికి వెళ్తారు ఇలాగే చేసుకుంటూ ఉంటారు జరిగితే ఆ వ్యక్తినే తమ కుల దైవంగా ఆ వ్యక్తినే తమ ఇష్టదైవంగా అని అని వాళ్ళకు మెత్తినెత్తిన వేసుకుంటారు వాళ్ళని జీవిత కాలం పూజిస్తూ ఉంటారు జరగకపోతే ఇతన్లో ఏమీ లేదని ఇంకో దగ్గర పోతుంది ఎవరైతే చేస్తారో వాళ్ళనే తమ ఇష్టమైన దైవంగా పెట్టుకుంటూ ఉంటారు అదే రీతి ఈ లోకంలో మనుషుల దగ్గరికి వెళ్ళి సహాయం పొందితేనో మనుషులే ఏదన్నా వాళ్ళ పట్ల కార్యం చేస్తేనో వాళ్ళని కూడా మనుషుల్ని కూడా పూజించడం మొదలు అదే ఇక్కడ జరుగుతూ ఉంది ఈ లోకానికి అలవాటు నిజమైన దేవుడిని తెలియని ఈ లోకానికి దేవుడు అంటే ఈ లోకానికి అలవాటు ఎవరైతే వాళ్ళ యొక్క కోరికలు తీరుస్తారో ఎవరైతే వాళ్ళకు గొప్పగా కనపడతారో వాళ్ళని పూజించడము ఈ లోకస్తులకి అలవాటు అదే అక్కడ జరుగుతూ ఉంది వాళ్ళు మనుషుల్ని పూజిస్తారు లేకపోతే వాళ్ళు వెతుకునేటువంటి విగ్రహాలను పూజిస్తారు వాటిని వెంబడిస్తూ ఉంటారు ఎందుకంటే ఏవో జరిగింది అనేటువంటి ఉద్దేశంతో అంతేగాని వాళ్ళ గురించి ఏమీ తెలియదు అదే ఇక్కడ జరుగుతూ ఉంది అలా జరుగుతున్నప్పుడు పౌలు బర్ణభ వారి ఇరువురు కూడా ఎలాగైనా సరే వారిని ఆ విధానంలో నుంచి బయటికి తీసుకొని రావాలని ప్రయాసపడుతున్నారు ఎలాగైనా సరే అక్కడి నుంచి వాళ్ళని తీసుకొని రావాలి పౌలు భర్ణ బాకడు ఏం చేశారు సువార్త చెప్పారు ఆ తర్వాత ఏం చేశారు అద్భుతం చేశారు ఈ రెండూ చేసిన తర్వాత వాళ్ళు చేశారు చెప్పిన సువార్తను మర్చిపోయారు అంటే సువార్తని గ్రహించలేదు అన్నట్టు ఏదైతే అద్భుతం చేశారో ఈ అద్భుతాన్ని పట్టుకున్నారు ఈ అద్భుత సువార్థ చెప్పిన వెంటనే వాళ్ళు ఎవరు స్పందించినట్టుగా అక్కడ రాయబడలేదు కానీ అద్భుతం చేసిన తర్వాత వాళ్ళు స్పందించినట్టుగా మనం చూస్తున్నాం చాలా గొప్పగా చాలా విశేషంగా స్పందించారు వాళ్ళు బలులు అర్పించడానికే సిద్ధమైపోయేంతగా స్పందించారు అద్భుతానికి ఉన్న ఎఫెక్ట్ అది అనమాట అద్భుతానికి ఉన్నటువంటి విధానం అది ఆ అద్భుతం చేసిన వెంటనే మనుషులు స్పందించారు చేయడానికి మొదలేశారు అంటే సువార్తను వాళ్ళు వినలేదు సువార్తని అర్థం చేసుకోలేదు దేవుణ్ణి గ్రహించలేదు అనే విషయం మనకు అర్థమవుతుంది ఆ తర్వాత ఏమవుతుంది బలర్పించడానికి వచ్చినప్పుడు అప్పుడు చెప్తున్నారు వాళ్ళు సువార్త ఏమని దేవుడు మేము కూడా మీలాంటి వాళ్ళమే మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి ఇవన్నీ కూడా వ్యర్థమైనవి తర్వాత ఆకాశ భూమిని అందులో సమస్తమును సృజించిన జీవము దేవుని వైపు మీరు తిరగాలి అనే విషయాన్ని వాళ్ళు చెబుతున్నారు ఈ భూమి మీద ఉండే మనుషులందరూ కూడా ఒకటే మనుషుల్లో ఏమీ లేదు అందరం ఒకళ్ళమే మా ఉద్దేశం ఏంటిది అనంటే మేము ఎందుకు ఇవన్నీ చేస్తున్నామనంటే మీరు ఇటువంటి వ్యర్థమైనవన్నీ విడిచిపెట్టి జీవము కలిగిన దేవుని వైపు మీరు తిరగాలి ఒకప్పుడైతే ఆయన ఎవరిష్టం వచ్చిన మార్గంలో వాళ్ళని నడవనిచ్చాడు ఇప్పుడు ఆయన దానికి ఒప్పుకోవడం లేదు మీరు ఆయన వైపు తిరగాలని ఆయన ఇష్టపడుతున్నాడు మిమ్మల్ని సృష్టించినటువంటి ఈ లోకాన్ని సృష్టించినటువంటి దేవుని వైపు మీరు తిరగాలి అని కోరుతున్నాడు ఈ మేలు ఏదైతే మీరు చూస్తున్నారో మీరు ఏదైతే లోకంలో పొందుకుంటున్నారో మీరు ఏవైతే గాలిని పీల్చుతున్నారో ఆహారాన్ని తీసుకుంటున్నారో మీరు ఏదైతే ఈలో ప్రకృతి నుంచి పొందుతూ ఉన్నారో అవన్నీ దేవుడు అనుగ్రహించినవే ఇవన్నీ చెబుతున్నాయి దేవుడు ఉన్నాడు ఆయనే కాబట్టి మీరు ఈ వ్యర్థమైనవన్నీ విడిచిపెట్టమని విశదీకరించి మళ్ళీ చెప్పాల్సి వచ్చింది విశదీకరించి చెప్పాల్సి వచ్చింది చెప్పినా వినలేదు వాళ్ళని ఆ బలి అర్పించకుండా ఆపడానికి బహు ప్రయాసపడ్డారు వాళ్ళు అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే మనుషుల్ని సత్యంలోనికి తీసుకొని రావాలనంటే మనుషుల్ని ఆ యొక్క ఉన్నటువంటి వాళ్ళ విధానాలలో నుంచి బయటకు తీసుకొని రావాలి అనంటే వాళ్ళ బంధకాలలో నుంచి వాళ్ళని బయటకు తీసుకొని రావాలనంటే వాళ్ళ హృదయాలలో పేరుకుపోయినటువంటి ఆ భావాలని ఆ హృదయాల్లో పేరుకుపోయినటువంటి ఆ విగ్రహాలని పడగొట్టి వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి ఆ తలంపులని ఆలోచనల్ని ఆ విధానాలని ఆ భయాలని వాటన్నిటినీ పోగొట్టి వాళ్ళందరినీ బయటకు తీసుకొని రావాలి అనంటే బహు ప్రయాసపడాలి అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది ఎందుకనంటే మనుషులు స్వాభావికంగానే వాళ్ళు ఎవరు మేల్ చేస్తే వాళ్ళ వైపు వెళ్ళిపోయే రకాల స్వాభావికంగానే వాళ్ళు ఏదైతే అనుకుంటారో అదే చేయాలనుకునే వాళ్ళు కానీ బైబుల్ దానికి సంపూర్ణంగా వ్యతిరేకం మన ఆలోచనలకు ఎప్పుడు కూడా మనం చోటు ఇవ్వకూడదు దేవుని విషయానికి వచ్చే వరకు మనం దేవుని అర్థం చేసుకోవాలి దేవుని ఆజ్ఞలు పాటించాలి దేవుడు చూపిన మార్గంలో నడవాలి అది బైబిల్ మనకి చెప్పేటటువంటి మార్గం కానీ లోకం ఎటువంటిది దానికి సంపూర్ణంగా వ్యతిరేకమైనటువంటి ఆలోచన విధానం కాబట్టి అటువంటి వ్యతిరేకంగా దేవుని దేవుడంటే పూర్తి వ్యతిరేకంగా నీ లోకంలో నుంచి వాళ్ళ భయాల్లో నుంచి వాళ్ళ ఆచారాల్లో నుంచి వాళ్ళ విధానాల నుంచి బయటకు తీసుకొని రావాలి సత్యం చెప్పాలి సత్యంలో వాళ్ళని స్థిరపరచాలి అనంటే బహు ప్రయాసపడాలి బహు కష్టపడాలి బహు కష్టపడితే గాని అది జరగని పని ఏదో ఓరికి రెండు మాటలు చెబితేనో లేదా ఒక అద్భుతం చేస్తేనో వాళ్ళు బయటికి రారు అనే విషయము ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది వరుడు మాటలు చెప్పేశాం మన అయిపోయింది ఇదిగో వాళ్ళ జీవితంలో ఏదో కష్టాలు లేకుండా పోతున్నారు వాళ్ళకేదో మనం చేశాం ప్రార్థన దేవుడు కార్యం చేశాడు ఇంక వాళ్ళు వాళ్ళు వచ్చారు వాళ్ళు దేవుడు నమ్ముకున్నారు అని అంటే కాదు విధానం అది కాదు అక్కడ విధానం అనే విషయాన్ని మనకు అక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు పౌరు భక్తుడు అక్కడ ఏం జరుగుతుందనంటే వాళ్ళవన్నీ పొందుకున్న ఆ ఏదైతే వాళ్ళ ఉద్దేశం ఉందో పౌళ్ళు బర్ణభా వాళ్ళిద్దరు దేని కొరకైతే ప్రయాసపడుతున్నారో ఆ ఉద్దేశాన్ని అక్కడ ప్రజలు గ్రహించలేదు వాళ్ళ ఉద్దేశము వాళ్ళని వాళ్ళ అతని కాలువ లేని వ్యక్తిని బాగు చేయడము కాదు లేదంటే వాళ్ళు ఏదో వాళ్ళకి ఏదో మేలు చేయడము కాదు వాళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశము వాళ్ళ యొక్క దేవుణ్ణి వాళ్ళ యొక్క నిర్మాణకుణ్ణి వాళ్ళని లోకంలోనికి పంపించిన వాడిని సురృష్టికరత అయినటువంటి దేవుణ్ణి వాళ్ళు తెలుసుకోవాలి తప్పిపోయినారు లోకంలో తప్పిపోయినారు చిక్కబడిపోయినారు పాపంలో కూరుకుపోయినారు దేవుని దగ్గరికి వాళ్ళ ఆయన వాళ్ళని వాళ్ళని ప్రేమించిన తండ్రి దగ్గరికి వాళ్ళు రాలేకపోతున్నారు తిరిగి వాళ్ళను ఆయన దగ్గరికి తీసుకొని రావాలి వాళ్ళు అద్భుతాలు చేసిన అదే ముఖ్య ఉద్దేశం అదే వాళ్ళు సువార్త చెప్పిన ముఖ్య ఉద్దేశం అదే వాళ్ళు ఏమి చేసినా ముఖ్య ఉద్దేశం అదే వాళ్ళు ఎంత ప్రయాసపడినా కొట్టించుకున్నా తిప్పించుకున్నా వాళ్ళ ప్రయాసము తప్పిపోయిన వాళ్ళని అంధకారంలో ఉన్న వాళ్ళని అజ్ఞానంలో ఉన్న వాళ్ళని తిరిగి దేవునితో సమాధానపరచాలి తిరిగి దేవునితో ఐక్యపరచాలి తిరిగి ఈయనే దేవుడు ఈయనే మీకు అన్ను సమస్తం ఇచ్చేవాడు ఈయనే సమస్తాన్ని సృష్టించిన వాడు సమస్తాన్ని ఏలుతున్నటువంటి ఈయన కిందనే మీరు ఉన్నారు ఈయన ద్వారానే మీరు అన్ని పొందుకుంటున్నారు మీరు ఈ లోకంలో బతుకున్నారని దానికి కారణం కూడా ఈయననే ఈయనే సమస్తము ఈయననే సర్వస్వము ఈయన దప్ప ఇంకా ఏమీ లేదు లోకంలో సమస్తము ఆయన దగ్గరే ఉంది ఆయన ఆజ్ఞకి మీరు లోబడాలని తెలియజేయడమే తెలియ చెప్పటమే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం అందుకు వాళ్ళు ప్రయాసపడుతున్నారు అందుకు వాళ్ళు కష్టపడుతున్నారు అది అలా చేయడము అంటే అదంత ఆశామాష వ్యవహారము కానే కాదు అద్భుతాలు చేసినా కానీ వాళ్ళు సత్యంలోనికి రావడానికి వాళ్ళు బహు ప్రయాస పడాల్సి వచ్చింది వాకిం చెప్పినా కానీ వాళ్ళు సత్యంలోనికి రావడానికి బహు ప్రయాస పడాల్సి వచ్చింది అంటే మనుషులు ఎంత అంధకారంలో ఉంటారో మనుషుల్ని తీసుకురావడం ఎంత ప్రయాసమో మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది చెప్పేసి వెళ్ళిపోతే ఎప్పటికీ వాళ్ళు మారరనట్టు ఉట్టిగా రెండు మాటలు చెప్పేసి అయిపోయింది నా బాధ్యత అనుకుంటే వాళ్ళు ఎప్పటికీ సత్యంలోనికి రారనట్టు వాళ్ళని తీసుకొని రావాలా వాళ్ళని స్థిరపరచాలా వాళ్ళకి సంపూర్ణంగా సత్యం తెలియజేయాలా వాళ్ళని ఆ విధానంలో నుంచి పూర్తిగా బయటకు లాక్కు రావాలా మనం చేసి మనం వెళ్ళిపోతే మనల్ని పూజిస్తూ ఉంటారు తప్ప ఉపయోగం లేదు దేవుడికి రావాల్సిన మహిమలు మనకిస్తారు తప్ప దేవుని మీద ఆధారపడడము దేవుని ప్రేమించడము దేవుని దగ్గరికి వెళ్ళి ఆ విధానంలోనికి రానున్నట్టు ఈ రోజు చాలా మంది మనుషులు అలాగే ఉండిపోయారు ఎందుకు అనంటే సంపూర్ణమైన సత్యాన్ని తెలియజేసే వాళ్ళు ఎవరు కూడా లేరు సంపూర్ణ సత్యాన్ని ఎవరు కూడా వారు లేరు ఎవరు కూడా పూర్తి సత్యాన్ని బైబుల్ ఉన్నటువంటి సత్యాన్ని దేవుని ఉద్దేశాన్ని దేవుని యొక్క విధానాలని దేవుని యొక్క తలంపులని వివరించి చెప్పే వాళ్ళు ఎవరూ లేరు ఈరోజు ఆహ్వానాలన్నీ వేరే ఈరోజు పిలుపులన్నీ వేరే దేవుడు ఎందుకు విలుస్తున్నాడో అది చెప్పరు దేవుడు ఎందుకు ఆహ్వానిస్తున్నాడో చెప్పరు దేవుడు ఎవరో చెప్పరు కానీ అన్ని విదాన సంబంధమైనటువంటివి లోక సంబంధమైనటువంటివి వీటి మీదనే జీవితాన్ని గడిపేస్తున్నారు అందుకే సత్యంలోనికి రాలేకపోతున్నారు ఏదన్నా వాళ్ళ జీవితంలో జరిగితే ఆ మహిమను దేవునికి ఇవ్వకుండా దేవునికి ఇచ్చేవారు ఎవరూ లేరు పలానా వ్యక్తికో పలానా సంఘానికో పలానా చర్చికో పలానా ప్రాంతానికో ఇచ్చేటువంటి వారుగా ఈరోజు తయారైనారు ఈరోజు చెప్పేవాళ్ళు కూడా ప్లేసుల్ని ప్రమోట్ చేస్తున్నారు సంఘాలని ప్రమోట్ చేస్తున్నారు తప్ప దేవుని ప్రమో ప్రమోషన్ చేసేవాళ్ళు దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడేటట్టు చేసేవాళ్ళు ఎవరూ లేరు కష్టం ఉంటే నా దగ్గరికి రమ్మంటారు కష్టం ఉంటే నా చర్చకి రమ్మంటారు తప్ప నా దేవుని నమ్ముకో నా దేవుని మీద విశ్వాసం పెట్టు ఆయనే నీ తండ్రి ఆయనే నీ సృష్టికర్త ఆయన నీ కోసం ప్రాణమే పెట్టాడు ఆయన నీ సమస్తం ఇచ్చాడు నువ్వు నీ పాప నుంచి పెట్టి ఆయన దగ్గరికి రావాలి నిన్ను ఆయన కోరుతున్నాడు అని వాళ్ళ జీవితాలను మార్చే రీతిగా సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడే రీతిగా ఈ బోధ రాను రాను రాను రాను తగ్గిపోతాం పౌలు బర్ణబ అంత ప్రయాసపడి అన్ని వాక్యాలు చెప్పి అనద్భుతాలు చేసినా కూడా మనుషులు సత్యంలోనికి రాలేదు వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా వాస్తవం చెప్పినా వాళ్ళు అంగీకరించలేదు మరి వాస్తవం చెప్తేనే అంగీకరించండి ప్రజలు మరి నేటి దినాల్లో వాస్తవాలే లేవు పుట్టి లోక సంబంధమైన చెప్తే వాళ్ళు ఎప్పటికీ రావాలి సత్యంలోనికి వాళ్ళు ఎప్పటికీ వస్తారు సత్యంలోనికి రావాలంటే ప్రయాస పడాలి అటువంటి వారి కోసమే దేవుడు ఈ రోజుల్లో ఈ లోకంలో కనిపెడుతూ ఉన్నాడు ప్రాముఖ్యంగా నేటి దినాలలో ఎవరో ఒకరు బ్రేక్ చేయాలి ఎవరో ఒకరు విధానాల్ని బ్రేక్ చేయకపోతే ఎప్పటికీ వాళ్ళవన్నీ కూడా పాటిస్తూనే ఉంటారు ఈరోజు మనుషులు ఈరోజు సంఘాలు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు మనం పరిశీలిస్తే మనుషులంతా కూడా ఎటువంటి వారుగా తయారయ్యారు అనంటే ఈ మనుషులంతా ఎలా ఉన్నారు అనంటే వ్యక్తులకు సంఘాలకు డినామినేషన్లకు ప్రాముఖ్యతను ఇచ్చేవాళ్ళు ఇటువంటి వాళ్ళు మీకు ఉదాహరణకు రెండు మాటలు చెప్పాలి ఉదాహరణకు నా జీవితంలో నా సేవ పరిచయలు నేను చూస్తున్నవి మీకు చెప్పాలని ఒక గ్రామానికి ఒక ఇంటి దగ్గరికి మేము పరిచయకు వెళ్ళాం వెళితే ఎలా ఉన్నారమ్మా అని అడిగితే మీ దయ బాగున్నాం అనేటువంటి మాట మాట్లాడారు మా దయ వల్ల బాగుండేది నాకు అర్థం కాదు మేమేం చేసాం మా చేతుల్లో ఏముంది మా దయ బాగుపడేది ఏముంది అదే చాలా విశదీకరించి చెప్పాం అయినా వాళ్ళకి ఎక్కలేదు అలా అని చెప్పి వదిలిపెట్టాం మళ్ళీ మళ్ళీ పోయి చెప్తూనే ఉంటాం ఏదో ఒకరోజు సత్యంగా తెలుసుకుంటారు మా ఊళ్ళో చేస్తున్నది ప్రార్థన దేవునికి మొరపెడుతుంది దేవునికి చేస్తున్నది ఆయన ఆయనకిచ్చి ఆయన ఆయనకు మని ఆయనను ఆయన మీద ఆధారపడడం వదిలేసి ఆయనను వెతకడం వదిలేసి ఆ దేవుణ్ణి వెంటబడ్డం వదిలేసి మా ఇంట్లోకి వచ్చి పెట్టండి మా ఇంట్లోకి వచ్చి పెట్టండి మా ఇంట్లోకి ఇది పెట్టండి మా ఇంట్లోకి బాలలు ఇరవండి ఇవ్వండి అని అడిగితే అది ఎటువంటి భక్తి అది ఎటువంటి మార్గం నడిపించేటువంటి భక్తి ఎటువంటి రీతిగా మనుషులు ఉన్నారు ఇలా ఉంటున్నారు మనుషులు కాబట్టి సత్యాన్ని మనం బోధించాలి సత్యాన్ని తీసుకురావాలి ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క ఉద్దేశాన్ని దేవుని యొక్క చిత్తాన్ని చెప్పేవారికి దేవుని మీద ఆధారపడే రీతిగా చేయాలి అది బహు ప్రయాసంతో కూడుకున్నది అని చెప్తున్నాడు ఇంకొక వ్యక్తి కలిశాడు ఒక సేవకుడు కలిశాడు నాతోటి కలిసి మాట్లాడుతూ మాట్లాడుతూ నువ్వు ఏ చర్చకి పోయేస్తున్నావు అనంటే నేను చెప్పాను పలానా హెబ్రోన్ చర్చకి పోయేస్తున్నానని చెప్పాను నేను చెబితే ఆయన అన్నాడు మా సంఘం ఇక్కడుంది మా సంఘము పెంత కోస్తు కూడా చాలా గొప్పది అని చెప్పాడు నాకు అర్థం కాలేదు మా సంఘం ఏంటి పెంత కంటే గొప్పగా ఉండడం ఏంటి అసలు ఆ పోలికేంటిది ఆ విభజన ఏంటిది ఆ హెచ్చించుకోవడం ఏంటిది దేంట్లో గొప్పది ఏ విధానంలో గొప్పది ఎలా గొప్పది అయింది ప్రభు అందరినీ పిలుపు ఒకటే పిలుపులో పిలిచాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరం ఇచ్చాడు వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి నువ్వు గొప్పడు ఎట్లయినావు నువ్వు భాషలో మాట్లాడితే గొప్పడు లేదా పెద్ద పెద్దగా వర్షిప్ చేస్తే గొప్పడువైనవా గొప్ప గొప్పగా కేకలు వేస్తే గొప్పడు పోయినావా ఎట్లా నాకు అర్థం కాలేదు ఆయన ఏ పోలికలో ఏ ఉద్దేశంతో మాట చెప్పాడో నాకు అర్థం కాలేదు వాళ్ళ సంఘం కన్నా వీళ్ళ సంఘం కన్నా మా సంఘం గొప్పది అంటే ఎట్లా గొప్పది ఇటువంటి రీతిగా మనుషులు తయారైనారు సేవకులే ఇలా ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఈ లోకంలో ఉన్నాయి ఇంకా గ్రామాల్లోనికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి మనుషులు వాళ్ళు బోధించే బోధ వాళ్ళ యొక్క పాటించే విధానాలు చూస్తే ఎంతో దారుణంగా ఎంతో బైబిల్కి వ్యతిరేకంగా బైబుల్ దూరంగా మనుషులు వారి విశ్వాసాలు వాళ్ళ యొక్క విధానాలు ఈ లోకంలో ఉన్నాయి అప్పుడైతే పౌలు శీల పౌలు బర్ణభ వాళ్ళిద్దరూ ఏం చేశారు ఆ బలి ఇవ్వకుండా ఆపారు బలివ్వకుండా ఆపారు ఆపి వాళ్ళకి ఎన్నో వాక్యాలు చెప్పారు ఎంతో పోరాటం ఎంతోసేపు వాళ్ళతోటి వాదం పెట్టుకున్నారు ప్రయాసపడ్డారు వాళ్ళకి సత్యం చెప్పడానికి బలి ఆపడానికి కానీ ఈ రోజుల్లో ఆపే వాళ్ళు ఎవరు లేరు ఇంకా ఇవ్వమని అడుగుతున్నారు హెచ్చించమని అడుగుతున్నారు ఇక బలులు తెచ్చి అడుగుతున్నారు ఇస్తున్నారు కూడా ప్రజల రీతిగా ఇంకా అంధకారంలోనే ఉండిపోతున్నారు మరి చూడండి అటువంటి వారిని బయటికి తీసుకొని రావాలంటే అటువంటి వారిని దేవుని చెంతకు నడిపించాలనంటే దేవుడు ఎందుకొరకైతే ఈ లోకంలోనికి వచ్చి తన ప్రాణాన్ని క్రైధనంగా చెల్లించాడో తన ప్రాణాన్ని ఆ మీద బలిగా అర్పించాడో ఎందు నిమిత్తం అయిన ఈ లోకానికి వచ్చాడో అదంతా కూడా వ్యర్థమైపోతా ఉంది మరి అవన్నీ ఎవరు తెలియజేయాలి ఈ లోకంలోనికి తెలియజేయాలి అంటే ప్రయాసపడాలి ప్రయాస కావాలి చెప్పనంత కాలం వాలు పాటిస్తూనే ఉంటారు ప్రయాసపడినంత కాలం సత్యాన్ని బయలుపరిచినంత కాలం వాళ్ళు అలానే చేస్తూనే ఉంటారు ఎవరో ఒకరు ఆ విధానాలను లేకపోతే ఆ యొక్క బలిపీఠాలను పగలగొట్టకపోతే పడగొట్టకపోతే ఎప్పటికీ కూడా వాళ్ళు బయటికి రారు ఎవరో ఒకరు పోయి చెప్పకపోతే ఎవరో ఒకరు దాని గురించి వివరించకపోతే వాళ్ళు ఎప్పటికీ కూడా బయటికి రారు వాళ్ళు బయటికి రావాలని సత్యం తెలిసిన వాళ్ళు వెళ్ళి చెప్పాలి వాళ్ళు బయటికి రావాలనంటే ఏ పక్షపాతం లేకుండా ఏ స్వలాభం లేకుండా ఇటువంటిది ఆశించకుండా ఉండే వాళ్ళు పోయి చెప్పాల వాళ్ళు మాత్రమే చెప్పగలరు స్వలాభం ఆశించే వాళ్ళు పక్షపాతంగా ఉండేవాళ్ళు దేవుని హృదయం లేనటువంటి వాళ్ళు చెప్పలేరు పేరు ప్రఖ్యాతలు ఆశించేవారు చెప్పలేరు దేవుని కొరకు రోషంగా నిలబడిన వాళ్ళే చెప్పగలరు మరి ఈ రోజు ఆ రీతిగా నిలబడితే ప్రభు మనల్ని వాడుకుంటాడు ఆ రీతిగా మనల్ని నిలబడితే లోకంలో ప్రభు మనల్ని తీసుకెళ్తాడు మనకు మనకు ఆ రీతిగా ప్రయాస మనం మనకు అటువంటి లేకపోతే ఆ విధానాలు కంటిన్యూనే అవుతాయి ఎవరు చెప్తారు ఇంకా ఎవరు చెప్పరు అదే రోమిలికి రాసిన పత్రికలో వాళ్ళు భక్తులు అంటాడు అధ్యాయము పద్నాలుగో వచ్చినము రోమిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు అన్ని జనుల గురించి చెప్తున్నాడే వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు వాళ్ళ దేవుని విశ్వాసం ఉంచలేదు దేవుని కొరకు రాలేదు దేవుని ప్రేమించి రాలేదు వ్యక్తిని చూసి ఆ చర్చ యొక్క బ్రెపిటేషన్ చూసి బ్రాండ్ చూసి నలుగురు ఎవరు ఐదు నలుగురు అక్కడ పోతే బాగుంటుందని చెప్పినందుకు ఆ విధానాన్ని చూసి అక్కడికి వచ్చారు దాన్నే వెంబడిస్తారు తప్ప దాన్నే విశ్వసిస్తారు తప్ప దేవునికి ఎందుకు ప్రార్థిస్తారు అదే చెప్తున్నాడు ఆయన వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయదరు చేయరు వినని వాడు వినని వాణిని ఎట్లు విశ్వసించదురు ఎవరన్నా దేవుని గురించి చెప్తే కదా ఆయన విశ్వాసం కలిగేది దేవుని గురించి గొప్పగా చెప్తే కదా దేవుని ప్రేమ గురించి గొప్పగా చెప్తే కదా విశ్వాసం పెరిగేది దాని గురించి చెప్పరు ఇక్కడ అలా జరిగింది ఇక్కడ ఇలా జరిగింది అక్కడ అలా చేశారు ఇక్కడ అలా చేశారు ఇక్కడ అది జరిగింది అని ఇవే చెప్తా ఉంటారు వాళ్ళ మైండ్ సెట్ నేను ఎంతో మధ్యతో మాట్లాడు వాళ్ళ చుట్టే తిరుగుతా ఉంటది ఎక్కడున్నా దేవుడు దేవుడే ఎక్కడున్నా ప్రార్థన వినేది దేవుడే పాపం ఉంటే కన్నెత్తి కూడా చూడండి ఆ దేవుడే నువ్వు దేవునికి విధేయత చూపిస్తే ఏమైనా చేయడానికి సిద్ధపడేటువంటి దేవుడే ఇవన్నీ చెప్పరు ఇలా చే అలా చేశారు వాళ్ళు ఇలా వచ్చారు ఇలా జరిగింది అని చెప్తే వాళ్ళు అక్కడక్కడే తిరుగుతుంటారు ఆ మందిరం చుట్టే తిరుగుతుంటారు ఆ పాస్టర్ చుట్టే తిరుగుతుంటారు అంతకుమించి దేవుని దగ్గరికి రారు అదే అని చెప్తున్నాడు వినని వాణిని ఎట్లు విశ్వసించదురు అసలు దేవుడి గురించే వినలేదు మరి ఆయన గురించి ఎట్లా విశ్వసిస్తారు వాళ్ళు వింటుందల్లా మందిరం గురించి వాళ్ళు వింటుందల్లా పాస్టర్ గారు గురించి వాళ్ళు వింటుందల్లా పాస్టర్ చేసే ప్రార్థన గురించి దాని మీదనే విశ్వాసం ఉంటుంది తప్ప దేవుని మీద ఉండదు అదే చెప్తున్నాడు వీరని వారిని ఎట్లు విశ్వసించదురు ప్రకటించు లేకుండా వారు విందురు అదే చెప్తున్నాడు ప్రకటించేవాడు లేకపోతే వాళ్ళు ఎట్లా వింటారు ఎవరు వింటారు రోజుల్లో ఉన్నారా సత్యాన్ని ప్రకటించే వాళ్ళు ఉన్నది స్వలాభం లేకుండా స్వార్థము లేకుండా ఆలోచించి బోధించే వాళ్ళు లేరు వాళ్ళు ఎలా వింటారు మరి ఎవరు వినరు ప్రకటించు వారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు ప్రకటించే పంపబడకపోతే ఎట్లు ప్రకటిస్తారు ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించే పాదములు ఎంతో సుందరమైనవని వ్రాయబడినది వాళ్ళు పాదములు సుందరమైనవి సత్యాన్ని ప్రకటించే వారి పాదములని చెప్తున్నాడు ప్రకటించు వారు పంపబడని ఎట్ల పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు అనే ప్రశ్న వేశాడు ప్రకటించే వారు పంపబడాల ఎట్లు విశ్వసి ప్రకటిస్తారంటున్నాడు కాబట్టి ఈరోజు ఆయన ప్రకటి ఆయన పంప చాలా సిద్ధంగా ఉన్నాడు ఆయన పంపడానికి చాలా ఇష్టపడుతున్నాడు ఎందుకనంటే విధానాలు ఎక్కువైపోయినాయి లోకంలోకంలో ఉన్న రీతిగా సంఘంలోకి వచ్చినాయి లోకంలో ఉన్నవన్నీ సంఘంలోనికి వచ్చినాయి ఎన్నో ఇబ్బందులు ఎన్నోటువంటి ఆచారాలు ఎన్నోటువంటి విధానాలు ఎన్నో రకాలటువంటి రకరకాలైనటువంటి సాంప్రదాయాలు బోధలు రకరకాలైనటువంటి తీసుకొని వచ్చినారు మరి వీటిని బ్రేక్ చేసే వాళ్ళు కావాలి దేవునికి వీటికి ఎదురు వాళ్ళు నిలబడే వాళ్ళు కావాలి దేవునికి ప్రయాస పడే వాళ్ళు బహుగా ప్రయాస పడే వాళ్ళు కావాలి దేవునికి అలాంటి వాళ్ళు దేవునికి దొరికితే దేవుడు పంపిస్తాడు వాళ్ళు దేవుని దొరికితే పంపిస్తారు వెనక ముందు ఆలోచించకూడదు వెనక ముందు చేయకూడదు దేవుని గురించి ప్రకటించాలి దేవుని గురించి వాళ్ళు ఫీల్ అవుతారనేమో వాళ్ళు బాధపడతారనేమో మనం ఆ రీతిగా ఆలోచించకూడదు దేవుని గురిచి విశదీకరించి చెప్పాలి ఈ రోజుల్లో చెప్పే బోధంతా నువ్వు మందిరానికిరా నువ్వు సమస్తం బాగుంటుంది నువ్వు మందిరంలోనికి వచ్చి ఆ చేపలు ఎత్తే ఆ మందిరం జిమ్ము ఆ బాత్రూములు గడుగు లేకపోతే అక్కడ చుట్టుపక్కలకి ఎన్ని ఎన్ని బాగుచేయి మందిరంలోకి అది తీసుకొన్రా ఇది తీసుకున్రా నువ్వు దీవించబడతావు ఈ బోధ విని విని చెవులు నొప్పులు వస్తున్నాయి ఈ బోధే ఎక్కడికి వెళ్ళినా అంతేగాని నీ జీవితం మారాలి దేవునికి దగ్గరగా రావాలి నువ్వు దేవునికి దగ్గరగా జీవించినంత కాలం నీ ప్రభువును ఎరగనంత కాలం నీ ప్రభువుకు నువ్వు కాలం నువ్వు ప్రభుకు దూరస్తుడవే నువ్వు ఎన్ని చేసినా వ్యర్థం బోధ ఎక్కడా కనిపించడం లేదు నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినా వ్యర్థమే అనే బోధ ఎక్కడా కనిపించడం లేదు చెప్పడం లేదు ఇవి మనుషులు తెలియజేయాలి వాళ్ళు వచ్చే వాళ్ళ ఉద్దేశం కూడా ఇదే రావాలి ఏదోక ఒక పని చేయాలి చేయకపోతే ఏమో అవుతుంది అనే రీతిగానే ఉంటున్నారు తప్ప బయటికి వెళ్తే నా జీవితము నా దేవుని ఉద్దేశము ఇవన్నీ లేవు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనుషులు ఉన్నారు కాబట్టి అటువంటి వారిని విడిపించుకు రావాలనంటే పంపబడాలి మరి ప్రకటించే పంపబడాలనంటే మరి దేవునికి యోగ్యులుగా కనబడాలి కదా కాబట్టి ఆ రీతిగా నీవు నేను సిద్ధపడితే అరీతిగా నీవు నేను తీర్మానించుకుంటే అరీతిగా ప్రభువుని అడిగితే అరీతిగా బహుగా ప్రయాస పడ్డానికి ఇష్టపడితే ప్రభువు పంపిస్తాడు ప్రభు అటువంటి వారి కోసమే ఎదురు చూస్తా ఉన్నాడు ప్రభు అటువంటి వారినే ఎన్నుకోవాలని చూస్తూ ఉన్నాడు ఎందుకనంటే పంపించకపోతే చెప్పకపోతే ఆ విధానాలు అలానే కంటిన్యూ అవుతాయి ఎవరో ఒకరు ఆ విధానాలు బ్రేక్ చేయకపోతే ఎవరో ఒకరు అవి చెప్పకపోతే ఎవరో ఒకరు ఆ పడగొట్టకపోతే ఆ విధానాల నుంచి లాక్ రాకపోతే ఉంటాయి చూడండి యష్యా గ్రంథం రాజుల గ్రంథంలో హిజికయా గురించి దేవుడు ప్రాముఖ్యమైన ఒక మాట చదివిస్తాడు రాజుల గ్రంథము రెండవ అధ్యాయం సారీ రాజులు రెండవ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము రాజులు రెండవ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము మొదటి నుంచి వచనాలు హిజిక్యా గురించి రాయబడిన మాటలు ఇక్కడ ఇస్రాయలు రాజును ఎలా కుమారుడునైనా హోషయా ఏలుబడిలో మూడవ సంవత్సరం యోదా రాజును అహాజు కుమారుడునైన హిజ్కియా ఎలనరంభించను అతడు ఏలనారంభించినప్పుడు ఇరువది ఐదేం ఐదేండ్ల వాడై ఎరుశలీమునందు సంవత్సరములు ఏలెను అతడు తన పరిపాలన హిజ్కియా తన పరిపాలన ఆరంభించి అతడి కొన్నటువంటి వయసు ఎంత అంటే కేవలం ఇరవై సంవత్సరాలు కేవలం ఇరవై సంవత్సరాలు పెరుసలేం నందు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఏళ్తూ వచ్చాడు అతని తల్లి జకర్య కుమార్తె ఆమెకు అభి అని పేరు తర్వాత పదమూడవ వచ్చిన ఆయన గురించి చెప్తున్నాడు తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను ఏం తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యహోవా దృష్టికి పూర్ణముగా సంపూర్ణంగా దేవుని నీతిని అనుసరిస్తూ వచ్చాడు ఎలా అనుసరిస్తూ వచ్చాడు నాలుగో వచ్చిన చెప్తున్నాడు ఉన్నత స్థలములను కొట్టివేసి వాళ్ళ యొక్క పితరులు ఎవరైతే ఈ హిజుకే యొక్క పితరులు వాళ్ళ యొక్క కొంతమంది ఉన్నారో వాళ్ళంతా కూడా ఏం చేశారు విగ్రహాలను తీసుకొచ్చి పెట్టారు వాళ్ళ దేవతా స్తంభాలను తీసుకొచ్చి పెట్టారు ఆ తర్వాత ఈ ఉన్నత స్థలాలు వాటి కట్టించారు ఈయ చేస్తున్నాడంటే ఆ ఉన్నత స్థలాలని కొట్టివేశాడు తర్వాత విగ్రహాలను పగలగొట్టాడు దేవతా స్తంభములను పడగొట్టాడు తర్వాత మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేశాడు ఇక్కడ చూడండి నాలుగు రకాల విషయాలు చెప్పబడ్డాయి ఉన్నత స్థానాలని కొట్టివేశాడు ఇవి దేనికి సంబంధించినవి అన్ని సంబంధించినవి ఇవి కొట్టేశాడు విగ్రహంలోని పడ పగలుగొట్టాడు ఎవరైతే బయట దేవతలు ఉన్నారో ఆ దేవతలు ఈ దేవతలు ఉన్నారో ఆ దేవతల విగ్రహాలని పగలగొట్టాడు దేవత స్తంభములను కూడా పడగొట్టాడు ఈ మూడు కూడా అన్ని సంబంధించినవి అవి దేవునివి కావు అవి దేవునికి అసహ్యమైనవి వాటిని పగలగొట్టేసి మూడో నాలుగోది చూడండి మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేశాం సరే అన్ని విగ్రహాలు వాళ్ళ యొక్క దేవతా స్తంభాలు వాళ్ళ యొక్క విఘ్నత స్థలాలు పడగొట్టాడంటే అర్థం అవి దేవునికి వ్యతిరేకమైనవి దేవునికి నచ్చనివి అవి పడగొట్టేశాడు పగలగొట్టేశాడు చేసేశాడు మరి మోషే చేసిన ఇత్తడి సర్పాన్ని ఎందుకు చిన్నాభిన్నం చేశాడు అది మోషే చేసింది కదా మోషే ఈ ఇత్తడి సర్పాన్ని ఎందుకు చేశాడు వాళ్ళు ఐగుప్త నుంచి కణానికి వెళ్తున్నప్పుడు మధ్యలో అవి చేస్తారు దేవునికి కోపం వచ్చింది తాపకరమైన పాముల్ని సర్పాల్ని పంపి సంప సర్పాలని పంపించాడు అప్పుడంతా కూడా చాలా మంది చనిపోతున్నప్పుడు వాళ్ళు కనికరించమని ప్రార్థిస్తే ఎవరైతే ఈ మోసే చేసిన ఇత్తడి సర్పం వైపు చూస్తారో వాళ్ళు బతుకుతారు అందుకు దేవు ఆ ఇత్తడి సర్పాన్ని పైకి నిలబెట్టాడు ఆ సమయంలో అదొక సూచనగా అదొక విధంగా కనిపించింది కానీ తర్వాత తర్వాత దాన్ని ఏం చేస్తారు మోసే చేశాడు కదా మోసే చేసిన ఇత్తడి సర్పం కదా మోసే దేవుని దగ్గర నుంచి తీసుకొచ్చింది కదా మోసే దీని వల్ల కాపాడాడు కదా దీంట్లో కూడా శక్తి ఉంది దీంట్లో కూడా ఏదో మహిమ ఉంది దీంట్లో కూడా ఏదో పవర్ ఉంది అని ఏం చేస్తున్నారు వాళ్ళంటే దానికి ఇస్రాయేలీలు నెహుష్టాన్ పేరు పెట్టి దానికి ధూపము వేయుచ్చు వచ్చి యుండిరి మోషే వాడిన పర్పస్ వేరే ఆ సమయంలోనే ఉపయోగపడిన తర్వాత ఎందుకు పనికిరాదు అదే ఆ ఇతడి సర్పం కానీ వాళ్ళు ఏం చేశారు దాన్ని ఇది మోసే చేసుకొచ్చింది దీంట్లో కూడా మహిమ ఉంది దీంట్లో కూడా శక్తి ఉందని దానికి ఒక పేరే పెట్టారు నెహుష్టాను అని పేరు పెట్టి దానికి ధూపం వేస్తా ఉన్నారు అంటే చూడండి మహే ఒక ఒక ఉద్దేశంతో ఒక పర్పస్ తోటి ఒక దాన్ని తీసుకొని వస్తే ఆ తర్వాత ఇంకా అది ఎందుకు పనికి రాదు ఆ సమయానికి అది దాని చాప్టర్ అయిపోయింది దాని యొక్క పని అయిపోయింది కానీ మోసే తీసుకొచ్చాడనే ఒకే ఒక కారణంతో దాని వలన ఎంతో కొంత మేలు జరిగింది ఆ సమయంలో అనేటువంటి ఒకే ఒక కారణంతో ఇత్తడి సర్పమేమి కాపాడదు దేవుడు కనికరించకపోతే ఆ జ్ఞానం వాళ్ళకి లేదు కానీ మోసే తీసుకొచ్చాడు దీనివల్ల కొంతమంది బాగుపడ్డారు దీనివల్ల కొంతమంది మేలు పొందారు బతికారు కాబట్టి ఇది కూడా మనకు అవసరము ఇది కూడా మనకు మేలు చేస్తుంది అనే ఉద్దేశంతో దానికి కూడా దూపం వేస్తూ వచ్చారు కానీ హిజికే ఏం చేశాడు దాన్ని చిన్న భిన్నం చేశాడు ఎందుకంటే అది ఎవరు కూడా చేయలేకపోయారు ఎంతో మంది ఏ కాలంలో పెట్టింది ఇది ఇత్తడి సర్పము మోసే కాలంలో పెట్టిన ఇత్తడి సర్పం ఆ తర్వాత చాలా మంది వచ్చారు మోసే తర్వాత యహోషివా వచ్చాడు తర్వాత న్యాయాధిపతులు చాలా మందిని చూస్తాము తర్వాత సౌలు వచ్చాడు తర్వాత దావీది వచ్చాడు ఇంతమంది వచ్చినా కానీ ఎవరు కూడా దాన్ని ముట్టుకోలే దానికి దూపం వేయకుండా ఆపలేదు ఎందుకు అనంటే ఇది మోసే తీసుకొచ్చింది కాబట్టి ఇది మోసే పట్టుకొచ్చింది కాబట్టి ఇది మేలు చేసింది కాబట్టి మోసేది కదా మళ్ళీ దీన్ని జోలికి పోవడం ఎందుకులే ఏదో ఒక అనేక మార్లు విగ్రహాలను పగలగొట్టారు కానీ దీన్ని మాత్రం పగలగొట్టలేదు కానీ హిజికియా మాత్రము దాన్ని సహించలేకపోయాడు హిజికియా మాత్రం దాన్ని ఓర్చుకోలేకపోయాడు దాన్ని కూడా ముక్కలు ముక్కలు చేశాడు ఎందుకనంటే అది కూడా విగ్రహం అయిపోయింది వాళ్ళకి దాన్ని కూడా పూజిస్తున్నారు ఆఖరికి అందుకు ఇది మోసే చేసిందైనా పర్వాలేదు ఇది మోసే తీసుకొచ్చిందైనా పర్వాలేదు దీన్ని మాత్రం ముక్కలు ముక్కలు చేయాల్సిందే దీనికి కూడా జనాలు సాగిల పడ్డారు దీని వల్ల కూడా దేవునికి దూరం అయిపోతున్నారు అని దాన్ని ముక్కలు ముక్కలు చేసుకొచ్చాడు ఎందుకు ఈ మాట ఎందుకు ఈ సందర్భానికి జ్ఞాపకం చేస్తున్నానంటే అన్య యొక్క విధానాలని పాటించకుండా ఉండడము వాళ్ళ విధానాల నుంచి బయటకు తీసుకురావడం ఎంత ప్రాముఖ్యమో ఈరోజు వార్త చేసేది అందుకే అన్ని జనుల దగ్గరికి వెళ్ళి ప్రకటించేది అందుకే ప్రకటిస్తాం సువార్త చెప్తాం ఇవి చేయొద్దు ఇవి చేయొద్దు ఇవి మొక్కొద్దు అని ఎంత ప్రాముఖ్యంగా చెబుతామో అన్ని జనులు ఆచారాలు కానీ వాళ్ళ విగ్రహాలు మొక్కొద్దు ఎంత ప్రాముఖ్యంగా చెబుతామో అదే రీతిగా ఇది వరకు వాళ్ళు కొన్ని విధానాలు పెట్టారు ఇది వరకున్న తరంలో వాళ్ళు వాళ్ళు విధానాలు కొన్ని తీసుకొని వచ్చారు అవి మీరు పాటించొద్దు క్రైస్తవ్యంలోనికి తీసుకొని వచ్చారు అవి మీరు పాటించొద్దు అవి దేవుని వాక్యానికి వ్యతిరేకమైనవి అని చెప్పడము దాన్ని పగలగొట్టడం కూడా అంతే ప్రాముఖ్యము అని చెప్తున్నాడు ఏ రీతికైతే అన్యోజనుల విధానాలు పాటించకూడదు అదే రైతే క్రైస్తవులత్వంలో ఉన్నటువంటి దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకమైనటువంటి విధానాలు పాటించకూడదని చెప్పడము వాటిని నాశనం చేయడము కూడా ఎంతో ప్రాముఖ్యమైనది అది చేసిన వాళ్ళు గొప్పోళ్ళు దాని గురించి ఏం చెప్తున్నాడు ఇజికియా గురించి దేవుడు ఐదో వచనంలో అతడు ఇస్రాయలీల దేవుడైన యహోవా విశ్వాసం ఉంచిన వాడు అతని తరువాత వచ్చిన యుధ రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒకడును లేడు చూడండి ఎంత గొప్ప సాక్ష్యం ఇజికియాకు ముందున్న రాజులు కానీ తర్వాత వచ్చిన రాజులు కానీ ఎవరు కూడా అతనితో సమమైన వారు ఎవరు లేరు ఎందుకో చెప్పమంటారా బయట బయటవి బగలగొట్టాడు ఇంట్లో ఉన్నటువంటి ఆచారాలు బగలగొట్టాడు దాని అర్థం ఏంటిదంటే బయట విగ్రహాలు బయట దేవతల విగ్రహాలు బగలగొట్టారు వాళ్ళ దగ్గర ఉన్నవే వాళ్ళకి విగ్రహంగా మారినవే వాటిని కూడా బగలగొట్టేశాడు ఇది మోసే తీసుకొచ్చాడని చెప్పి వెనకడుగు వేయలేదు ఇది పలానా గొప్ప వ్యక్తి తీసుకొచ్చాడని వెనకడుగు వేయలేదు అప్పుడు ఏదో గొప్ప మేలు చేసింది కదా అని వెనకడుగు వేయలేదు దేవునికి వ్యతిరేకంగా దేవుణ్ణి మహిమను దొంగిలించే ప్రతి పగలగొట్టుకుంటూ వచ్చాడు దేవునికి వ్యతిరే దేవుని ప్లేస్లో దేవుని ప్రా దేవుని ఉండాల్సిన ప్రదేశంలో ఏదైతే వచ్చి కూర్చుందో వాటన్నింటినీ పగలగొట్టేశాడు అందుకైనా అటువంటి వాడు లేడు అతనితో సమానమైన రాజు ఎవడూ లేడు అనేటువంటి సాక్ష్యాన్ని పొందుతూ వచ్చాడు కాబట్టి ఈరోజు మన బాధ్యత ఈ రోజుల్లో సువార్త చెప్పడం ఎంత ప్రాముఖ్యమో అన్ని జనులకు వాళ్ళ యొక్క విధానాల నుంచి విడిపించడం ఎంత ప్రాముఖ్యమో అదే రీతిగా క్రైస్తవ్యంలో ఉన్నటువంటి విధానాలను అదే రీతిగా క్రైస్తవ్యం ఉన్నటువంటి ఆచారాలను అదే రీతిగా గొప్ప గొప్ప సేవకులు పెద్ద పెద్ద సేవకులు పేరు మోసిన సేవకులు పెట్టుకునేటువంటి విధానాలని బైబిల్ కు వ్యతిరేకమైన విధానాలని వాటి నుంచి దేవుని బిడ్డల్ని తీసుకొని రావడము దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడే వ్యక్తులుగా చేయడము డినామినేషన్లకు చర్చి పేర్లకు మనుషులను మణించే వాళ్ళని సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడేటట్టు చేయడము అంతే ప్రాముఖ్యము అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతా విధాన భర్ణజనులు ఎలాగైతే దేవుని దగ్గరికి రనిపించడం ఎంత ప్రాముఖ్యమో దేవుని బిడలు కూడా ఆ విధానాల నుంచి ఆ బంధకాల నుంచి లాక్కు రావడం అంతే ప్రాముఖ్యం ఇవి రెండు బహు ప్రయాసంతో గూడుకున్నవి ఇవి బ్రహు ప్రయాసంతో కూడుకున్నవి ఇవి ఒకరు చెబితే ఇప్పుడు ఏమైంది హిజికే ఏం చేస్తాడు పగలగొట్టాడు ఎందుకు పగలగొట్టాడు అతను పగలగొట్టపోతే చేస్తూనే ఉంటారు జనులు పగలగొట్టపోతే అవి పూజిస్తూనే ఉంటారు అవి ఉన్నంత కాలం పూజిస్తూనే ఉంటారు వాటిని లేకుండా చేస్తే మరి ఏం చేస్తారు అందుకే వాటిని లేకుండా చేశాడు సమూలంగా నాశనం చేశాడు ఈరోజు మన బాధ్యత కూడా అదే దేవుడు మనకి ఇచ్చినటువంటి పిలుపు కూడా అదే మనం అది చేయాలి రెండు రకాల పనులు దేవుడు మనకి ఇచ్చాడు స్వార్థ చెప్పడం ఎంత ప్రాముఖ్యమో బంధకాల్లో ఉన్న ఆచారాల్లో ఉన్న వాళ్ళని విధానాలలో ఉన్న వాళ్ళని సంఘము అనేటువంటి రకరకాలైనటువంటి బోధలలో రకరకాలైనటువంటి ప్రీచింగ్స్ వాటిని పదం అంటారు సిద్ధాంతాలు సిద్ధాంతాలు బైబుల్లో సిద్ధాంతాలు ఎక్కడ ఉన్నాయి ఉందే ఒక బైబుల్ ఆ ఒక బైబుల్లో వెయ్యి సిద్ధాంతాలు పుట్టించారు ఒక్కొరు ఒక సిద్ధాంతం నమ్ముతారు ఆ సిద్ధాంతాల కోసం ప్రాణమైన ఇస్తారు ఆ సిద్ధాంతాల కోసం పాపమైనా చేస్తారు ఆ సిద్ధాంతాల కోసం ఒక భూతులు మాట్లాడమన్నా మాట్లాడతారు అంత ఘోరంగా తయారయ్యే రోజు అదే దేవుని కొరకు ప్రయాసపడమను అదే దేవుని కొరకు నిలబడమను ఎవరు నిలబడరు మళ్ళీ అదే వాళ్ళు పాటించే సిద్ధాంతాన్ని లేదంటే వాళ్ళు పాటించేటువంటి దాని గురించి మాట్లాడమను ఎంతకైనా మాట్లాడతారు ఎంతకైనా తెగిస్తారు ఎంతకైనా ఏమైనా అలా తయారైపోయినారు ఈ రోజుల్లో మనుషులు కాబట్టి ఇటువంటి విధానాల నుంచి తీసుకురావడం ప్రాముఖ్యం రెండు చేయవలసిన వారంగా ఉన్నాం అలా చేసినప్పుడే హిజ్కే సాక్ష్యం పొందాడు అంతకు ముందున్న రాజులు కానీ ఇంత తర్వాత వచ్చిన రాజుల్లో అతనికి సమమైన వాళ్ళు లేరు మరి నీవు నేను కూడా అటువంటి పరిచర్ చేయాలి చేస్తే దేశప్రభు ఎప్పుడో చెప్పాడు మొదటి వాడు కర్పరి వాడు అవుతాడు కడపటి వాడు మొదటి వాడు అవుతాడు ఏమో అపోస్తుల కంటే గొప్ప సేవ దేవుడు చేపిస్తాడేమో తెలియదు కదా అపోస్తుల కంటే గొప్ప పరిచయ దేవుడు చేపిస్తాడేమో ఆ రీతిగా మనం సిద్ధపడితే ఆ రీతిగా మనం సిద్ధపడి నిలబడితే ఆ రైతుగా దేవుడిని అడిగితే ఎందుకు దేవునికి వ్యతిరేకమైంది ఏమీ కాదది దేవుడు కోరుకునేది దేవుడు ఆశించేది దేవుడు కావాలనుకునేది నాటికి అపోస్తులు ప్రయాస దానికోసమే మనుషులు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడాలి మనుషులు సంపూర్ణంగా దేవునికి లోబడాలి అది దేవుడు ఆశిస్తూ ఉన్నాడు దేవుడు కోరుతూ ఉన్నాడు అది దేవునికి ఇష్టమైనది విసుప్రభ అందుకే అన్నాడు కోత విస్తారంగా ఉంది పని లేరు అంటే దాని అర్థం ఏంటిది కోత చాలా ఉంది కళ్ళెత్తి చూస్తే అంతా కోతే ఎక్కడ చూసినా కోతే అన్ని జను చూసినా కోత కనిపిస్తూ ఉంది సంఘాన్ని చూసినా కోత కనిపిస్తూ ఉంది ఎక్కడ చూసినా కోతే ఉంది కానీ మనుషులే లేరు కోసేవాడు పూర్తిగా దీంట్లోనే కోస్తాడు ఈ విధానాలు మనకి వాటి జోలు మనకి వాళ్ళతోటి మనకెందుకులే అనేటువంటి ఈ ఆలోచన విధానము ఇది కరెక్ట్ కాదు అటువంటి ఆలోచన విధానం బైబుల్ ఎక్కడా లేదు దేవునికి వ్యతిరేకమైంది ఏదైనా సరే తను ఆయన భక్తులు నిలబడ్డారు ఎజకే నిలబడ్డాడు పడగొట్టాడు పగలగొట్టాడు మోసే చేసి తీసుకొచ్చిన ఇత్తాడి సర్పమైనా సరే పగలగొట్టు అవతల పడేశారు ఎందుకంటే దేవుని స్థానాన్ని ఆక్రమిస్తుంది కాబట్టి దేవునికి వెళ్లాల్సిన ధూపం దొంగిలిస్తుంది కాబట్టి పగలగొట్టాడు ఈరోజు నీవు నేను కూడా దేవునికి వెళ్ళవలసిన దానిని దేవునికి తీసుకొని రావాలి దేవునికి వెళ్ళకుండా అడ్గిస్తున్న వాటి అన్నింటినీ పగలగొట్టాలి అది దేవుడు మనకి ఇచ్చిన పిలుపు కాబట్టి మనం దాని కొరకు ప్రయాసపడాలి దేవుడు ఎదురు చూస్తున్నాడు పంపించాలని చూస్తున్నాడు కానీ పంపించే ఎవరు పంపించడానికి ఎవరు ఆయన కనపడడం లేదు అరితగా తీర్మానించుకునే వాళ్ళు ఎవరు కనపడడం లేదు అరితికి ఎదురు నిలబడే ఎవరు కనపడడం లేదు బహు ప్రయాసంతో బహు ప్రయాస ఎవరు కనపడడం లేదు మొహమాట పడకుండా చెప్పే ఎవరు కనపడడం లేదు కాబట్టి అరితిగా మనం సిద్ధపడితే దేవుడు మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన ఉద్దేశమే అది యశాగ్రంథం అరవై ఒకటో అధ్యాయం నాలుగో వచనంలో మనకు రాయబడుతుంది స్పష్టంగా యశాగ్రంథం అరవై ఒకట అధ్యాయం నాలుగో వచనంలో దేవుని ఆత్మ నా మీదకి దిగి ఎందుకు దిగి వచ్చింది చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు ఏంటంటే దేవుని ఆత్మ అనుగ్రహించబడుతుంది మొట్టమ వచనంలో రాయబడుతుంది అదే అరవై అధ్యాయం మొదటి వచనంలో నా మీదకు బలంగా దిగి ఎందుకంటే చాలా కాలం నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు చాలా కాలం క్రితం పాడైపోయినాయి అవలానే శిథిలమైపోయి ఉన్నాయి వాటిని కట్టాలి ఒకప్పుడు ఉండే బాగుండే నూతనంగా ఉండే కొత్తగా ఉండే తలతల ఆడుతూ ఉండే కానీ ఈరోజు అది బిల్డింగ్ పాత అసలు ఏమీ లేకుండా ఉన్నది కాకపోతే శిథిలావస్థలో ఉన్నది పాడైపోయి ఉన్నది ఒకప్పుడు కొత్తదే ఒకప్పుడు చాలా మెరుస్తున్నదే ఒకప్పుడు నివాస ఉన్నదే కానీ ఈరోజు అది నివాస పనికి రావడం లేదు ఈరోజంతా మాసిపోయి ఉంది ఈరోజంతా పాడైపోయింది దానిని కట్టాలి తర్వాత పూర్వమును పాడైన స్థలమును కట్టుదురు పాడైన ఉన్న పట్టణములను నూతనముగా స్థాపింతురు తరతరముల నుండి శిథిలమయ్యన్న పురములను బాగు దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు ఇది కూడా ఒక పని అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు కాబట్టి ఇది కూడా మనం చూడవలసిన వారంగా ఉన్నాం స్వార్త చెప్తే వాళ్ళు సత్యంలోనికి వస్తారంటే అక్కడ జరగలేదు అపోస్తుల కార్యంలో అద్భుతాలు చేస్తే వాళ్ళు సత్య సత్యంలోనికి వస్తారా అంటే అది కూడా జరగలేదు సరే వాక్యం చెప్తేమన్నా వస్తారా అంటే అది కూడా జరగలేదు ప్రయాసపడాల్సి వచ్చింది తెలియజేయాల్సి వచ్చింది ఎన్నో వాక్యాలు ఎన్నో విధానాలు ఎన్నో ఎంతో రీతిగా ప్రయాసపడి వాళ్ళకి అర్థంగా అయ్యేటట్టు చెప్పాల్సి వచ్చింది అంత ప్రయాసపడి అన్ని వాక్యాలు చూపించి అంతగా చెప్తేనే వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు లేకపోతలు బలించేటోళ్ళు అని రోజు అంత ప్రయాసపడి అంత వివశదీకరించి దేవునికి సంపూర్ణంగా లోబడే రీతిగా చేపెట్టి వాళ్ళు చాలా తక్కువైపోయారు అందుకే ఈరోజు బరులిస్తూ ఉన్నారు కాబట్టి విధానాలు ఆగిపోవాలా విధానాలు సమూలంగా నాశనం దేవుని మహిమను దొంగిలించేవన్నీ నాశనం దేవునికి అడ్డుగా దేవుని దగ్గరికి వెళ్లకుండా మనుషులు అడిగిస్తున్న ప్రతీదీ నాశనం ప్రతిదీ కూలిపోవాలా ప్రతిదీ తొలగించబడాలి అవి సంఘంలో ఉన్నా బయట ఉన్న ఎక్కడున్నా కాబట్టి దాని కొరకు ప్రభు చూస్తా ఉన్నాడు దాని కొరకు ప్రభు ఎదురు చూస్తున్నాడు వాళ్ళు కడతారు పురాతనమైన పూరమున పాడైన స్థలంలోనూ వాళ్ళు కట్టుదురు అని చెప్పాడు పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు పాడైన పట్టణాలని నూతనంగా స్థాపించరు శిథిలమైన పురములను బాగు ఇవన్నీ కూడా సంఘానికే సదృశ్యం కాబట్టి ఇది కూడా మన బాధ్యత ఉన్నది సత్యం చెప్పాలా మన విధానాలను మన యొక్క మన యొక్క సిద్ధాంతాలను చెప్పుకోవడానికి దేవుడు మనల్ని పిలవలేదు సంపూర్ణంగా ఆయన గురించిన జ్ఞానాన్ని మనుషులకు చెప్పడానికే ప్రభు మనల్ని పిలిచాడు ఈరోజు చేసేదంతా అదే ఎందుకు నేను నేను ఎప్పటి నుంచో నాకు ఒక అనుమానం ఏంటి దాంటే అనుమానం ఎందుకు పెంత కొస్త హెబ్రోన్ పాస్టర్లు పిలవరు హెబ్రోన్ పాస్టర్లు పెంత కొస్త ఎందుకు పిలవరు ఆ డినామినేషన్ వాళ్ళని ఈ డినామినేషన్ వాళ్ళు ఎందుకు పిలవరు ఏముంది వాళ్ళ దేవుని గురించి వీళ్ళ దేవుని గురించే కదా చెప్పుకుంటారు అనేటువంటి ఆలోచన ఒకప్పుడు నాకు ఉండేది ఎందుకు పిలవరు అని వచ్చిన వాళ్ళు వాక్యం చెప్పరు వీళ్ళు వాక్యం పాటించరు అది వేరే విషయం వాళ్ళు ఎందుకు ఆ రీతి గలారో మనకు తెలియదు కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వాక్యం చెప్పరు వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళు ఏదైతే సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉంటారో వాళ్ళు ఏ సిద్ధాంతం మీదైతే సపరేట్ గా ప్రత్యేకంగా పేరు పెట్టుకొని నిలబడ్డారో ఆ సిద్ధాంతాన్ని బోధిస్తారు వాళ్ళ మైండ్లో ఏదైతే ఉంటదో వాళ్ళ మైండ్లో ఏదైతే నాటుకొని పోయి ఉంటుందో అదే చెప్తారు కానీ అక్కడికి వెళ్ళిన ఉద్దేశము అక్కడున్నటువంటి మనుషులు వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితి వాళ్ళ యొక్క పరిస్థితి వాళ్ళ జీవితం ఎటువంటిది వాళ్ళ రక్షణ పొందిన వాళ్ళ పొందని వాళ్ళ ఎందుకు వాళ్ళు అక్కడికి వచ్చారు ఆ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటి ఇవేవి కూడా పట్టించుకోరు నేను ఎన్ని మీటింగ్లు చూశాను అలా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని రుద్దుతారు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ యొక్క విధానాన్ని రుద్దుతారు అందుకే పిలవరు అక్కడ ఎందుకు దేవుడు పంపించాడు అక్కడ ఉద్దేశం ఏంటిది దేవుడు ఆ ప్రజలు ఎలా ఉన్నారు దేంట్లో తప్పిపోతున్నారు ఏం చెప్పాలి వాళ్ళ స్థితిగతులకు నేను ఏం చెప్పాలి వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళ రక్షణ పొందని వాళ్ళ ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళ ఎదగని వాళ్ళ ప్రభా ఏం చెప్పాలి అని దేవుని ప్రకారంగా దేవుణ్ణి అడిగి చెప్పరు వాళ్ళు ఏ సిద్ధాంతాన్ని నమ్ముతారో అదే చెప్తారు ఈ సిద్ధాంతాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తారు కాబట్టి ఎప్పటికీ పిలవరు అదే జరుగుతుంది ఈ లోకంలో వాళ్ళు వాళ్ళే వాళ్ళు వాళ్లే పిలుచుకుంటారు తప్ప బయట వ్యక్తులు ఎందుకు పిలవలేదని పిలవరంటే వాళ్ళ సిద్ధాంతానికి ఎక్కడ వ్యతిరేకంగా చెప్తాడో ఎక్కడ సత్యాన్ని చెప్తాడో లేకపోతే ఎక్కడ దుర్బోధ చెప్తాడో అనేటువంటి తలంపులతో అనేటువంటి ఆలోచనలతో వాళ్లకు వాళ్ళే కన్ఫైన్ అయిపోయినారు చెప్పినా అంగీకరించలేని స్థితిలో ఉన్నారు మరి అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళని బయటికి లాక్కురావడం అంటే అంత ఆశమాష కాదు కదా అంత సులువు కాదు కదా అటువంటి వ్యక్తులను బయటికి లాక్కురావాలంటే బహు ప్రయాసపడాలి అందుకే వాళ్ళకు బహు ప్రయాసమైంది ఆ పౌలకి వాళ్ళ విధానాల నుంచి బయటికి లాక్ రావడానికి బహు ప్రయాసమైంది బహు కష్టమైంది వాళ్ళకి ఎందుకు అద్భుతాలు చేశారు సువార్త చెప్పారు దేవుని వాక్యం చెప్పారు అయినా వాళ్ళు వినలేదు బహు ప్రయాసపడాల్సి వచ్చింది అర్థమయ్యే చెప్పాల్సి వచ్చింది కాబట్టి అది సత్యంలోనికి తీసుకొని రావాలంటే బహు ప్రయాస పడాలి అనే సత్యాన్ని అక్కడ మనకు తెలియజేస్తున్నాడు అదే చూడండి యేష గ్రంథము అదే యశో గ్రంథం నలభై అధ్యాయము తొమ్మిదో వచనంలో ఆయన చెప్తున్నాడు దేవును మాట్లాడుతున్నాడు యేష గ్రంథం నలభై అధ్యాయం తొమ్మిదో వచనంలో సియోను సువార్త ప్రకటించు ఉన్నత పర్వతము ఎక్కుము ఎరుసలేము సువార్త ప్రకటించుచున్నదానా బలముగా ప్రకటించము భయపడక ప్రకటించము ఇదిగో మీ దేవుడు అని యూద పట్టణములకు ప్రకటించము ఏం ప్రకటించమంటున్నాడు ఆయన బలముగా ప్రకటించు బయపడకుండా ప్రకటింపు ఏం ప్రకటించాలి ఇంతకీ ఇదిగో మీ దేవుడు ఏమని ప్రకటించాలి ఇదిగో మీ దేవుడు ఈయన మీ దేవుడు ఈయన నిన్ను సృష్టించిన వాడు ఈయన నిన్ను కలుగు చేసిన వాడు ఈ దేవుని గురించి చెప్పని చెప్తున్నాడు దేవుడు ఇదే సువార్త ఇదే వాక్యం తప్పిపోయిన వారిని దేవునికి సంబంధం దేవుని సంబంధికులుగా చేయాలి తప్పిపోయిన వారిని దేవుని దగ్గరికి తీసుకొని రావాలి దేవుని మీదనే సంపూర్ణంగా ఆధారపడే రీతిగా చేయాలి అదే దేవుడు చెప్తున్నాడు ఇదిగో మీ దేవుడు అని యోధా పట్టణములకు ప్రకటించము యోధా పట్టణంలో ప్రకటించాల్సిన అవసరం ఏముంది యోధా పట్టణం అంటే ఇస్రాయల్ పట్టణమే కదా అంటే వాళ్ళ దేవుని సంపూర్ణంగా మర్చిపోయినారు అర్థం యుధా పట్టణం అదేమో పట్టణం కాదు మరి ఎందుకు మీ దేవుడు ఇదిగో మీ దేవుడు అని అంటే వాళ్ళు దేవుణ్ణి మర్చిపోయినారు దేవుని దగ్గరికి రావడం మర్చిపోయినారు దేవుని మీద ఆధారపడడం మర్చిపోయారు కాబట్టే చెప్తున్నాడు బలముగా ప్రకటించు భయపడక ప్రకటించు ఎందుకు భయం బలముగా ప్రకటించాలి భయపడక ప్రకటించాలంటే మనుషులు ఆ రీతిగా ఉంటారు కాబట్టి నానా రకమైనటువంటి విధానాల్లో చిక్కుకుపోయి ఉంటారు కాబట్టి నువ్వు బలంగా ప్రకటించాలి భయపడక ప్రకటించాలి నీ దేవుణ్ణి ప్రకటించాలి వాళ్ళ దేవుణ్ణి ప్రకటించాలి మన దేవుణ్ణి ప్రకటించాలి జనులు యొక్క ప్రకటించాలి ఆ దేవుని దగ్గరకు వాళ్ళని లాక్కురావాలి అంతేగాని మన తలంపులు వ్యర్థమైనవి మన విధానాలు వ్యర్థమైనవి మన ఆలోచనలు అవన్నీ వ్యర్థమైనవి దేనికి ఏం చేసినా ఒక స్వత చేసినా ఒక ఏమి చేసినా గాని అపోస్తల యొక్క ప్రధాన ఉద్దేశం దేవుని దగ్గరకు తీసుకొని రావడం దేవునిలో స్థిరపరచడం దేవుని మీద ఆధారపడేటట్టు చేయడం దేవునికి వాళ్ళు లోబడేటట్లు చేయడం అదే వాళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం అంతకు మించిన ఉద్దేశము అంతకు మించిన ప్రయాసం వాళ్ళకి ఏమీ లేదు ఈ రోజు నీకు నాకు అదే మోటివ్ అయితే ఈరోజు నీకు నాకు అదే అయితే అదే ఉద్దేశం మనం కలిగి ఉంటే దేవుడు వాడుకుంటాడు దేవుడు నడిపిస్తాడు దేవుడు బలంగా నటపోస్తులు చేసిన పరిచర్యం తిరిగి ఆయన చేయిస్తాడు అంతేగాని ఎక్కడికి మన మైండ్ లో ఉన్నదే రుద్దినాం అనుకో మన మైండ్ లో ఉన్నదే పెట్టినాం మనం చెప్పాలనుకున్నదే చెప్పేస్తే వాళ్ళ యొక్క స్థితిగతులు అర్థం చేసుకోకుండా వాళ్ళ పక్షంగా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అర్థం చేసుకోకుండా చెబితే అది ఎందుకు బడిదలో పోసిన పన్నీరు అవుతుంది వ్యర్థం అయిపోతుంది నేను ఒక రైటర్ని నా జాబే రైటింగ్ టెక్నికల్ రైటింగ్ అంటారు టెక్నికల్ రైటింగ్ అంటే సాఫ్ట్వేర్లు సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ తయారు చేస్తారు సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అయితే తయారు చేస్తారు మరి యూజర్స్ దాన్ని ఎలా వాడాలి వాడుకునే వాళ్ళకి అర్థం కావాలి కదా నేను తీసుకెళ్ళి డైరెక్ట్ సాఫ్ట్వేర్ ఇస్తే అతనికి అర్థం కాదు నన్ను ఎలా వాడాలో దాని ఫీచర్స్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి యాజ్ అైటర్గా నేను రైటర్ని కాబట్టి మరి నేను చెప్పాలంటే నాకు తెలియాలి కదా ఈ ప్రోడక్ట్ నా యూజర్స్కి అర్థం కావాలి మరి యూజర్స్కి అర్థం కావాలనంటే వాళ్ళ యొక్క స్థితిగతులు ఏవో నేను మొట్టమొదటి అర్థం చేసుకోవాలి దాన్నే ఆడియన్స్ అనాలసిస్ అంటారు మా రైటింగ్ భాషలు ఆడియన్స్ అనాలసిస్ అంటే ఆడియన్స్ ఎటువంటి వాళ్ళు ఈ ప్రోడక్ట్ వాడుతున్నారు వాళ్ళ యొక్క టెక్నికల్ నాలెడ్జ్ అంతా వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారు వాళ్ళకి ఏమైనా అనుభవం ఉందా లేదా అన్నీ తెలుసుకొని వాళ్ళని పూర్తిగా అర్థం చేసుకొని వీళ్ళకి ఇలా చెబితేనే అర్థమవుతుంది వీలా రాస్తేనే వీళ్ళకి అర్థమవుతుంది ఈ పదాలు వాడితేనే అర్థమవుతుంది మరి మరి వేరే విధంగా ఏదో ఒకటి చాలా హై లెవెల్లో కాంప్లెక్స్గా చెబితే వీళ్ళకి అర్థం కాదు అని మేమేం చేస్తామో ఆడియన్స్ అనాలిసిస్ చేసి వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకు తగినట్లుగా వాళ్ళకి అర్థమయ్యే భాషలో వాళ్ళకి కావలసినంత మటుక్కే చెప్తాం దాన్ని అర్థం చేసుకున్న వాడు ఏమవుతాడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు నెక్స్ట్ లెవెల్ కోర్సులు అప్పుడు అర్థం అవుతాడు బేసిక్ లో స్టార్ట్ అయినప్పుడు బేసిక్లోనే బేసిక్ ట్రైనింగ్ ఉంటుంది బేసిక్ మెటీరియల్స్ ఉంటాయి మధ్యలో ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చిన వాడికి ఇంటర్మీడియట్ మెటీరియల్స్ ఉంటాయి అడ్వాన్స్డ్ లెవెల్లోకి వచ్చిన వాళ్ళకి అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ఉంటాయి ఎవరికి ఏది కావాలో అదే చెప్తాం అదే రాస్తాం డాక్యుమెంట్స్ అదే ఉంటది కాబట్టి అంటే నేను ఏం చెప్తున్నారంటే మనం దేవుని గురించి ప్రకటించాం అలా చెప్పినప్పుడే అది వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఉపయోగకరంగా ఉంటుంది వాళ్ళు ఆ ప్రోడక్ట్ని యూజ్ చేయగలుగుతారు దాని మీద వాళ్ళు వర్క్ చేయగలుగుతారు వాళ్ళు కావాల్సింది సాధించుకోగలుగుతారు వాళ్ళ బిజినెస్ ని డెవలప్ చేసుకోగలుగుతారు నేను చెప్పే డాక్యుమెంటేషన్ అర్థం కాలేదు అనుకోండి నేను రాసింది అర్థం కాలేదు నేను హై లెవెల్లో రాశాను వాళ్ళు చాలా చిక్కింద లెవెల్లో ఉన్నారు ఆ ప్రోడక్ట్ వాళ్ళకి అర్థం కాదు ఆ ప్రోడక్ట్ వాళ్ళు ఈ బిజినెస్ పెట్టుకోరు వాళ్ళు నష్టపోతారు కంపెనీ నష్టపోతుంది నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే మనం వాక్యాన్ని ప్రకటించేటప్పుడు మనం వాక్యం చెప్పేటప్పుడు అక్కడ ఉన్నటువంటి మన విదానాలు మన ఆలోచనలు కాదు మన తలంపులు కాదు మనం రుద్దాల్సి ఉంది ప్రభువుని అడగాలి ప్రభ వీళ్ళ స్థితిగతి ఏంటిది వీళ్ళ పరిస్థితి ఏంటిది వీళ్ళు ఏ స్థితిలో ఉన్నారు వీళ్ళ రక్షణ పొందిన వాళ్ళ పొందని వాళ్ళ నేను ఏం చెప్పాలి ఎలా చెబితే వీళ్ళకి అర్థం అనేటువంటి ఆలోచన అనేటువంటి రీతిగా ప్రభువుని అడగడము ఆ రీతిగా సిద్ధపడము లేకపోతే మనం ఏదేదో చెప్పేసి వస్తాం అక్కడ వాళ్ళకి అర్థం కాదు చెప్పిన మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు కాబట్టి దేవుడు సిచ్యువేషన్ అదే చెప్తున్నాడు వాళ్ళ యొక్క స్థితికి అక్కడ అపోస్తుల కార్యంలో పద్నాలుగు అధ్యాయంలో అదే చేస్తున్నారు వాళ్ళు పౌలు బర్ణభ సువార్త చెప్తారు అద్భుతాలు చేశారు మళ్ళీ తిరిగి వాక్యం చెప్పి వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పి ఆ బలిని ఆపారు వాళ్ళు కష్టపడ్డారు బహు ప్రయాసపడాల్సి వచ్చింది బహు ప్రయాసం అయ్యేనంటే ఎందుకు రాశాడు పదం వాళ్ళకే ఛాలెంజ్ కనిపించింది ఎట్లా చెప్పాలా వీళ్ళకి ఎట్లా చెప్తే వీళ్ళు బలియకుండా ఆపుతారు వాళ్ళకి ప్రయాసం ప్రభు అడిగారు ఏంది ప్రభువులు బలిస్తానంటున్నారు ఎట్లా చెప్పాలి వీళ్ళకి అర్థమయ్యేటట్టు అని ప్రభుని అడిగితే ప్రభుని నడిపిస్తే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని కంట్రోల్ చేయగలిగారు అది బహు ప్రయాసం ఎందుకు రాశాడు పుట్టిగా రెండు మాటలు చెప్పేది బహు ప్రయాసం ఏముంది అక్కడ అయ్యా ఇలా చేయకూడదని వెళ్ళిపోయేటది ప్రయాసం ఏముంది అక్కడ వాళ్ళకి బహు ప్రయాసం వాళ్ళంతగా ప్రయాసపడ్డారు ఏంటి ప్రభా ఏం చెప్పాలి వీళ్ళకి వీళ్ళు పాపం చేస్తానంటున్నారు చేయకుండా ఎలా ఆపాలి అని ప్రభువుని అడుగుతూ ఆ రకంగా వాక్యాలు తీస్తూ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ రకరకాలుగా కష్టపడ్డారు కాబట్టే వాళ్ళు ఆ రోజు బలం ఆపారు లేకపోతే బలం ఆపేవాళ్ళు కాదు ఆ నుంచి బయటకు వచ్చేవాళ్ళు కాదు కాబట్టి నేను ప్రాముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఒక సువార్థికుడు ఒక దేవుని సేవకుడు ఎవరైనా సరే ఒకవేళ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటిది అని మనకు తెలియజేయబడుతుంది ఈ అపోస్తుల కార్యంలో అధ్యాయంలో ప్రధాన ఉద్దేశం అని చెప్పాడు కదా పౌలు భక్తుడు పదిహేను వచనంలో మేము కూడా నీ స్వభావం వంటి స్వభావము గల నరులమే మాలో గొప్పతనమేమీ లేదు మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి మీ తలంపులు వ్యర్థమైనవి మీరు చేసే క్రియలు వ్యర్థమైనవి మీరు పూజిస్తున్నవి వ్యర్థమైనవి ఇవన్నీ వాటన్నింటినీ విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన దేవుని జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు వార్త ప్రకటించుతున్నాము మీరు దేవుని వైపు తిరగండి దేవునికి ఇది ఇష్టం లేదు దేవునికి ఇది ఇష్టము ఇలా ఉంటే ఇష్టము ఇలా ఉంటే దేవుడిని జీవితంలో మార్పు చే మార్పు చేస్తాడు దేవుని ఇలా ఉంటే దీవిస్తాడు మీరు ఇలా ఉండండి దేవుని వైపు దేవుని తిరగండి జీవము గల దేవుని వైపు తిరగండి ఒకప్పుడు మీరు మీ ఇష్టం మార్గంలో దేవుడు నడవనిచ్చాడు కానీ ఇప్పుడు ఆయన లేదు ఆయన ఆకాశం నుండి మీకు వర్షాన్ని ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు ఆహారం అనుగ్రహించు ఉల్లాసముతో మీ హృదయంలో నింపుచ్చు మేను చేయట చేత తన సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పరాయి ఈ రోజు నువ్వు ఈ రోజు నువ్వు అనుభవిస్తున్నావంటే దానికి కారణం దేవుడే తప్ప ఇంకేది లేదు కాబట్టి ఆయన మీద ఆధారపడు ఆయన దగ్గరికి రా ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు తగినట్లుగా జీవించు అని చెప్పడమే ఒక ప్రధాన ఉద్దేశం అది అన్నిలకైనా క్రైస్తవులకైనా అన్నిలకైతే వాళ్ళ విధానాలు పగలగొట్టాలా క్రైస్తవులకైతే వీళ్ళ విధానాలు పగలగొట్టాలి ఆ వ్యక్తి తీసుకొచ్చాడు ఈ వ్యక్తి తీసుకొచ్చాడు ఏ వ్యక్తి తీసుకొచ్చినా అది దేవుని మహిమను దొంగిలిస్తున్నప్పుడు అది దేవునికి వెతి దేవుని దేవుని స్థానంలోకి అది వచ్చినప్పుడు అది ఉండకూడదు అంతే అది దేవుని విధానం అదే ఇజ్కే చేశాడు అందుకే అతని రాజుతో అతనితో సమమైన రాజు ఎవరు లేరని దేవుడు కాబట్టి ఈరోజు నీవు నేను కూడా అటువంటి బిరుదు పొందాలంటే అటువంటి సాక్ష్యం పొందాలంటే ప్రభువు దగ్గర ఆ రీతిగా మనం సిద్ధపడాలి అంత ఆశామాషి వ్యవహారం కాదు సిద్ధపడాలా ప్రయాసపడేటువంటి గుణం ఉండాల భయపడకుండా ఉండాలా బలముగా బోధించే వారంగా ఉండాలి అటువంటి విధానాన్ని దేవుడు మన నుంచి కోరుతున్నాడు కాబట్టి మనం ఆ రీతిగానే ప్రయాస ఆ రీతిగానే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుద్దాము దేవుడు మనకి ఇచ్చిన పనిని దేవుడు మనకు అనుగ్రహించిన మనకు పనిని సంపూర్ణంగా జరిగించి ఆయన ఆయనకి రావాల్సిన మహిమను ఆయనకి తీసుకొచ్చి ఆయన మహిం పొరుద్దాము దేవుడు అటువంటి కృపను మనందరికి అనుగ్రహించిన గాక దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వించిన గాక ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడమైన తండ్రి ప్రేమ కనికరం కలిగిన దేవ కృప కలిగిన మా ప్రభావ నీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రములు తండ్రి ఇంతవరకు నా ప్రభావ నీ హాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చినందుకే స్తోత్రములు ఆ కార్యములు పద్నాలుగు అధ్యయంలో ప్రభ మీరు సౌలు బర్ణబా గురించి మాకు తెలియజేస్తూ వచ్చారు వారు తండ్రి అక్కడ ఉన్నటువంటి లుస్త్ర ప్రజలను ప్రభు ఆయన నీ వైపు తీసుకురావడానికి బహు ప్రయాసపడాల్సి వచ్చింది వాళ్ళ విధానాల నుంచి బయటకు తీసుకురావడానికి ఎంతోనైనా ప్రయాసపడాల్సి వచ్చింది ఈరోజు మీరు మమ్మల్ని కూడా అదే రీతిగా ప్రయాసపడమని అడుగుతున్నారు ఆ రీతిగా ప్రయాసపడాలి మీ చిత్తాన్ని నెరవేర్చాలి మనుషులందరినీ ప్రభు నీ వైపుకు తీసుకొని రావాలి నీ మీద ఆధారపడేటట్టు చేయాలి నీకు లోబడేటట్లు చేయాలని ఆయన మీరు మాకు తెలియజేస్తూ వస్తున్నారు కాబట్టి తండ్రి రీతిగా ఆ రీతిగానే ప్రయాసపడడానికి మీరు మాకు సహాయపడండి ఆ రీతిగా అయినా ప్రభా మీరు సెలవిస్తూ బలముగా ప్రకటించుము భయపడక ప్రకటించుము ఇదిగో మీ దేవుడని యుద్ధా ప్రజలకు తెలియజేయము అని అంటున్నారు ప్రభు ఒకటి తండ్రి ఆ రైతుగా మేము బలముగా భయపడకుండా తండ్రి ప్రకటించాలని సహాయపడను నేను మీ ఆత్మ లేకపోతే ఇవన్నీ మాకు వ్యర్థం ప్రభు మేమేమి చేయలేం ప్రభు మేమే వ్యర్థులాం ప్రభు కాబట్టి తండ్రి మీ ఆత్మతో మిమ్మల్ని నింపి నడిపించండి మా సొంత తలంపులు మా సొంత ఆలోచనలు మన నుంచి దూరపరచండి తండ్రి సంపూర్ణంగా నీ చిత్తం ఏమైందో నీ తలంపులు ఏమై నీ ఉద్దేశములు ఏమయ్యున్నాయో తండ్రి వాటి ప్రకారంగా మమ్మల్ని నడిపించారు తండ్రి మీ చిత్తము మీ ఉద్దేశము నెరవేర్చినప్పుడే మీకు మహిమ తండ్రి మా అంతటా మేము ఏం చేసినా కూడా అది నా తండ్రి అది మాకు మహిమ తీసుకొస్తాయి కానీ మీకు మహిమను తీసుకుని రావా ప్రభు కాబట్టి తండ్రి మీ పాదాలు చెంత బోజాడుతున్నాము బతిమలాడుతున్నాము తండ్రి ఆ రీతి మమ్మల్ని సిద్ధపరచండి మీ సేవలో వాడుకోనండి అయినా నట అపోస్తుల్లో కలప పరిచర్ తండ్రి తిరిగి లోకంలో జరగాల ప్రభు తండ్రి తండ్రి జనులంతా కూడా గుడ్డి వారైపోతా ఉన్నారు ప్రభావ మనుషులంతా ఇంకా రాజు రోజులకి నా తండ్రి అంధకారంలో కూర్పుపోతున్నారు ప్రభు తండ్రి అటువంటి వారందరినీ కూడా తండ్రినైనా బయటికి లాక్కొని రావాలా వెలుగులోకి తీసుకొని రావాలా నీ వైపుకి తీసుకొని రావాలా ప్రభు అటువంటి నా తండ్రిని అయినా పరిచయలు పొంగలు నడిపించండి తండ్రి మీకు సంపూర్ణమైన మహిమను తీసుకొని రావాలా రానున్న దినాలు బాగు కష్టకరమైన దినాలు ప్రభు అటువంటి దినాలలో తండ్రి ఇంకా నైనా ప్రయాసపడి బోగ్గా తండ్రి మీకొరకే జీవించే వరంగా మేము ఉండాలా ప్రభు అటువంటి కృపను మా అందరికీ అనుగ్రహించమని సంపూర్ణంగా మీ చిత్తాన్ని నెరవేర్చడానికి మా కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తుంది తండ్రి నైనా సంపూర్ణంగా మా సంస్థ ప్రవర్తన ఎందుకు మీ అధికారానికి లోపడుతుంది తండ్రి మీరేనైనా మా మార్గము సరళం చేయండి మీ ఉద్దేశంలో మీ తలంపులు మా కంటే నాయన మా తలంపుల కంటే గొప్పవి అవి ఆకాశం కంటే గొప్పవి అంత గొప్ప ఉన్నతమైన తలంపులు ఆలోచనలు మా జీవితాలు నెరవేర్చం వాటిని మా జీవితాలు అమలు చేయండి తండ్రి వాటికి నైనా సంపూర్ణంగా మమ్మల్ని సిద్ధపరచండి మీ కృపను అనుగ్రహించమని తండ్రి మీకు మహిమకరంగా జీవించడానికి సాధించమని ప్రార్థిస్తుంది తండ్రినైనా ఈ అనుత్యం నా ప్రార్థిస్తున్న ప్రార్థనా అంశాలను బట్టి కూడా మీ పాదాలు ఎంత మొరపెడుతున్నాను ప్రభా ప్రతి ఒక్కరిని ఎరుగుదు ప్రభా జ్ఞాపకం చేసుకోనండి అనారోగ్యంతోనే వారిని బాగు చేయండి స్వస్థపరచండి నా తండ్రి నాయన ఇరుకులు ఇబ్బందులు శాంతి సమాధానం లేకుంటున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి నా ప్రభు వారి కుటుంబాల్లో శాంతి సమాధానం నెమ్మది వారికి కావాల్సిన ప్రతి అవసరతలు తీర్చండి ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని మీ సాక్షులు నిలబెట్టుకోమని తండ్రి మీ కృపగల స్థలం కూడా అప్పగించుకుంటూ మీ కృపను కోరుతూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆమెను ప్రైజ్లాడక్క అందరికి ప్రైజుల మన ప్రవైన క్రీస్తు కృప కనికరము ప్రేమ సమాధానం నడిపింపు మనందరికీ లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలంతో నడిపించిన కాక ఐ మీన్ ప్రజలు అడక్క అందరికీ ప్రైజుల